ందరిసే శ్రీరామచంద్రకాశేతారీజాక సమస్త కళ్యాణ గుణిరాఖాంబోరుక చంచరీరంతరం మంగళమాతనోతు గురుబ్రహ్మా గురుణు గుర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మగురవే నమీం తత్సద్భ్యో నమ శివాయరవే నమ దివ్యాస్వరుల తల్లులర తండ్రుల ప్రధానంగా ఈ అర్కపురి దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి విశ్వజనని అనసూయమాతకు విఘ్నేశ్వర స్వరూపమైనటువంటి హైవతమ్ హైమవతమ్మకు సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీస్వామివారి దివ్య పాద పద్మములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ నిన్నటి రోజున సభాపర్వం పూర్తి చేసుకున్నాం జ్యూతము అనుద్యూతము రెండు పూర్తి అయినైనా చేసుకున్న ఒడంబడిక ప్రకారం పాండవులు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి పన్నెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసంలో వాళ్ళని కనుక ఎవరైనా గుర్తించగలిగితే మరల పునరావృతం అవుతుంది ఆ పణం మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఎప్పటికప్పుడు అంతే వాళ్ళని కనుక్కున్నారా మళ్ళీ పునరావృతం అవుతుంది దానికి ఒడంబడి ఓడిపోయాడు ధర్మానందనుడు చేసుకున్న ఉడంబడికి ప్రకారం ఇప్పుడు అరణ్యవాసం చేయాలి నారబట్టలు ధరించి మునివేషధారులైనటువంటి మహాబలశాలులై ధీరులై శౌర్యప్రతాపాలు కలిగినటువంటి పాండవులు ఐదుగురు ద్రౌపదిని మాత్రమే వెంట పెట్టుకుని అరణ్యాలకు బయలుదేరారు కుంతీదేవి మాత్రం ఎక్కడ ఉన్నది అంటే ధృతరాష్ట్రుని సఫలునే ఉన్నది కుంతిదేవి కూడా వాళ్ళ వెంట వెళ్ళవచ్చు కదా ఇక్కడ పెట్టుకున్నటువంటి పందెం ప్రకారం వాళ్ళు వెళ్ళాలి కానీ కుంతీదేవి వెళ్ళవలసిన పనులేదు రెండవది భీష్ముని ఆజ్ఞ నీవు మాత్రం వెళ్ళవద్దమ్మా నువ్వు ఇక్కడే ఉండు అని భీష్ముడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి కుంతీదేవి ఇక్కడే ఉన్నది ఆ అరణ్యాలకు వాళ్ళు బయలుదేరినటువంటి సందర్భంలో హస్తినాపురంలో ఉన్నటువంటి వాళ్ళు అటు ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఆ ధర్మరాజు వెంట బయలుదేరారు బయలుదేరినటువంటి వాళ్ళు మేము నిన్ను వదిలిపెట్టి ఉండలేమయ్యా ఎక్కడ నీవు ఉంటే అక్కడ మేము ఉంటాం దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడి పరిపాలనలో మేము ఉండలేము కారణం ఏమంటే లోకంలో ప్రతి మానవునకు కొన్ని కావాలి కావలసినవన్నీ నీ వద్ద మాకు దొరుకుతాయి కాని ఆయన దగ్గర దొరికే అవకాశం లేదు అసూయాపరుడు మాత్రమే కాక ఆశతో కూడుకుని ఉన్నాడు కనుక అతడి వద్ద మాకు అవి లభించే అవకాశం లేదు ఏమిటా ఐదు చెబుతున్నారండి తృణాని భూమికి ఉదకం వాక్తుర్దైత్య సునృతాని తాగడానికి మంచినీళ్ళు కావాలి కడుపు నిండడానికి ఇంత ఆహారం కావాలి కనీసం కూర్చోవడానికి పడుకోవడానికి ఒక చాప కావాలి పలకరించేటువంటి ఒక వ్యక్తి కావాలి ఉండడానికి ఆవాసం కావాలి ఈ ఐదు లేకపోతే ఏ మానవుడు లోకంలో జీవించలేడు వాడు బ్రతికి ఉండడానికి వాడి తలదాచుకోవడానికి ఓ ఇల్లు కావాలి అది అద్దె ఇల్లు కాని సొంత ఇల్లు కానీ ఏదైనా కానీ ఓ చెట్టు కిందైనా ఉండాలి రాత్రి అయితే నిద్రపోవడానికి ఒక చాప కావాలి మంచమే అక్కర్లేదు యూనిఫోమ్ బెడ్డే అక్కర్లేదు కూర్చోవడానికి ఓ చేప కావాలి త్రాగడానికి మంచినీళ్లు కావాలి వాడికి ఏదైనా కష్టం వస్తే పలకరించడానికి ఒక మనిషి కావాలి ఒంటరిగా ఎవ్వరూ ఎంతకాలము ఉండలేరు ఒక యతీశ్వరులు తప్ప వాళ్ళు సమాజంలో ఉండరాదు వీడు సమాజంలో ఉండకుండా ఉండరాదు అది వాడి పరిస్థితి కనుక ఈ ఐదు మాకు ఎవరి వల్ల దొరుకుతాయి ఏ కష్టమైనా వస్తే కనీసం పలకరించడానికి దుర్యోధనుడు ఏ పరిస్థితుల్లోనూ పట్టించుకోడు ఎవరికి ఏది ఉన్నదా ఏది లేదా అనేటువంటి ఆలోచన సుయోధనుకు లేదు కారణమేమంటే స్వకీయమైనటువంటి సర్వ సామ్రాజ్యలక్ష్మిని అతడు మాయోపాయం చేత కపట జ్యూతంచేత నీ వద్ద నుండి స్వీకరించాడు అటువంటి వాడు మాకు మాత్రం ఇస్తాడనే నమ్మకమే ఉన్నది కేవలం అసూయాపరుడే కాక ఆశాపరుడు కూడా ఆశాపరుడు అనేటువంటి వాడికి అంతము అనేది లేదు రూపాయి బిళ్ళ ఎలా ఉంటుందండి రూపాయి నాణ్యము ఎలా ఉండును గుండ్రముగా ఉండును ఎందువల్ల దానికి మొదలు ఎక్కడో చివర ఎక్కడో తెలియదు గనుక దాని పట్ల అంత ఆశ ఉంటుంది ధనము పట్ల దుర్యోధనుడు కూడా అటువంటి ఆశాపరుడే కనుక అతని వద్ద మేము జీవించలేము మీతోనే వస్తామయ్యా చక్షు వాత్ వీటన్నిటిల్లో మిగతాది ఉన్నా లేకపోయినా భోజనం మాత్రం ప్రతి ఒక్కరికి అవసరమైనది ఎవరి భోజనం వారి దై ఉండవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆహారాన్ని స్వీకరించవచ్చు కానీ ఎవరికైనా ఆహారం అవసరం ఉన్నదా లేదా చిట్ట చివరికి చీమ దోమ కూడా ఆహారం కోసం ప్రయత్నం చేస్తాయి వాటి ఆహారాన్ని అవి సంపాదించుకునే ఆనందంగా ఉంటాయి కానీ దుర్యోధనుడు ఎటువంటి వాడయ్యా అంటే ఎవరికి ఆహారం ఉన్నా లేకపోయినా తనకు మాత్రం ఉంటే చాలు అనుకునేటువంటి వాడు అటువంటి వాడి పరిపాలనలో ఉండడం కన్నా మరణించడమే మేలు కనుక మేము మీతోనే వస్తామయ్యా ఇక్కడ ఎన్ని ధర్మాలు చెప్పారండి మనకు రెండు ధర్మాలు చెప్పారు ఇవాళన్నీ మనకు ధర్మాలే ధర్మాలు ఉపాఖ్యానాలు ఎందుకండి ఈ ధర్మాలు అంటే కేవలం ఆ అరణ్యాలకు వచ్చినటువంటి పాండవులు ఏ విధమైనటువంటి మానసిక బాధను పొందకుండా స్వాస్థ్యంగా ఉండడం కోసమే అనేక మంది మహర్షులు వాళ్ళు అరణ్యవాసం చేసేటప్పుడు వచ్చారు అర్థమైందా అండి అనేక రకాలైనటువంటి ఆశ్వాస వాక్యములు పలికారు పలుకులు కారణం ఏమంటే ఓదార్పు లేకపోతే మనిషి ఏమవుతాడండి ఏదో ఒక ఓదార్పు ఉండాలి మంచిగా అయినా చెడుగా అయినా రెండు రకాల ఓదార్పు వాడు పూర్తిగా ఎంతసేపు చెప్పినా మన మాట వినక పరిస్థితులు వినని పరిస్థితులతో వాళ్ళని కేకలు వేయాలి అదైనా ఓదార్పే ఎందుకు కేకలేశారయ్యా అంటే వాడి బాధను పోగొట్టడం కోసం అంతే తప్ప బాధను పెంచడం కోసం కాదు కనుక మేము మీ వెంటనే వస్తాం ప్రతి మనిషికి ముఖ్యంగా కావలసింది ఆహారం కావాలి ప్రతి మనిషికి చీమకు దోమకు కూడా అందరి ఆహారాన్ని తానే పొందాలి అనుకునేటువంటి ఆశాపరుడు ఎవరు దుర్యోధనుడు కనుక అతని వద్ద ఉండగా మాకు ఆహారం లభిస్తుంది ఆశ మాకేమీ లేదు ఎలా జీవించినప్పటికీ ఆహారం మాత్రం మనిషికి అవసరం ఆ కారణం చేత నీవు ఏది తింటే మేము అదే తింటామయ్యా నీవు కంద మూలాదులు తింటే మేము కంద మూలాదులు తింటాం నువ్వు నీరు త్రాగి బతికితే మేము నీరు త్రాగుతాం ఒక మంచివాణితో ఏ పని చేయడానికైనా మనం సిద్ధపడవచ్చు కానీ ఒక దుర్మార్గునితో ఏ పని చేయడానికి మనం సిద్ధపడరాదు అని ధర్మశాస్త్రం చెబుతున్నది మీకు తెలియని ధర్మం లేదు కనుక మేము మీతోనే వస్తామయ్యా ఎప్పుడైతే ఆ మాట అన్నారు ధర్మనందనుడు అన్నాడండి మయా ఇచ్చా పరిపూయతే అగ్రజాజనకం తథైవ నిత్యై సంక్షేప్యే మూపిణం నా పట్ల మీకు నిజంగానే ప్రేమ కలిగి ఉన్నట్లయితే నా తండ్రికి అగ్రజ్యుడైనటువంటి దృతరాష్ట్రునికి సేవ చేస్తూ అక్కడ ఉండండి నన్ను ఏ విధంగా భావిస్తున్నారో దుర్యోధనాదులను కూడా అలాగే భావించండి లోకల్లో యుద్ధము ఎటువంటిదో జ్యూతము కూడా అటువంటిదే వాళ్ళు అక్రమంగా జూదమాడారా సక్రమంగా జూదమాడారా అనే విషయాన్ని పక్కన పెడితే జూదంలో గెలుచుకున్న సొమ్ము మొత్తం న్యాయంగా వాళ్ళదే వాళ్ళు అనుభవించడంలో అందులో దోషమేమీ లేదు కనుక కేవలం అసూయచేతనో ఆశ చేతనో ఆడాడో ఎందువల్ల ఆడాడో ఆ విషయాన్ని పక్కన పెడితే నేను పోగొట్టుకున్న మాట మాత్రం నిజం మీరు కూడా ఈ దరిద్రపు స్థితిని అనుభవించుట కన్నా మీరు వెళ్ళి అక్కడ సేవ చేస్తూ నన్ను చూసుకున్నట్టుగా అక్కడ వాళ్లను చూసుకోవడమే నాకు చాలా అత్యంత ప్రీతి నా పట్ల మీరు మంచి అభిప్రాయం కలిగి ఉండడం నాకు చాలా సంతోషమే వాళ్లకు సేవ చేస్తూ అక్కడే ఉండడం ఇంతకన్నా సంతోషం ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఇక వాళ్ళు ఏమీ చెయ్యలేక వెనక్కి తిరిగారంట ఆ వెనక్కి తిరిగినటువంటి వాళ్ళు ఆ అరణ్య మార్గంలో పెడుతూ కైరవ పర్వత ప్రాంతానికి వచ్చారు ఆ పర్వత ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి అడవి వాళ్ళ వెంట దౌమ్యుల వారు మాత్రం వదిలిపెట్టకుండా వస్తున్నారండి దౌమ్యుడు వాళ్ళ ఇంటి పురోహితుడు ఆ పురోహితుడు మాత్రం వెంట వస్తున్నాడు పురోహితుడిని ఎందుకు వెంట పెట్టుకు వెళ్ళాలని చెప్పుకున్నాం ఇంతకు ముందు మనం చెప్పామండి దేనికి ఆ నదీ తీర్థములో బాగా గుర్తుపెట్టుకున్నారు సంతోషం తల్లి ఆ నదీ తీర్థములకు వెళ్ళినప్పుడు కానీ అనేక ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆయా విశేషములు తెలుసుకుని అక్కడ చేయవలసినటువంటి తీర్థ విధులు ఆచరించడం కోసం ప్రతి యాత్రలోనూ ఒక పురోహితుడు ఖచ్చితంగా ఉండాలి మా స్వామివారు తీసుకెళ్లే యాత్రలో కూడా పురోహితులను తీసుకెళుతూ ఉంటారు ఆ నెల్లూరులో ఉన్నాడు ఆ పిల్లవాడు చాలా హుషారైనవాడు శ్రీలంక వెళ్ళేటప్పుడు మాతో పాటు వచ్చాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చండీ యాగం చేశాం ఆ మాన సరోవరం కూడా వచ్చాడు కనుక వెంట ఒక పురోహితుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కనుక దౌమ్యుల వారు కూడా వచ్చారు ఆ దౌమ్యుణ్ణి అంటిపెట్టుకుని ఆయన శిష్యగణం వచ్చింది ఇంకా కొద్దిమంది బ్రాహ్మణులు వచ్చారు శౌనకుడు మొదలుగా కలిగిన ఋషులు కూడా ధర్మరాజును అనుసరించారంటే అనుసరించినప్పుడు ఆ శౌనకుడు ఆ కైరవ పర్వతం దగ్గర కూర్చుని అలిసిపోయి కూర్చున్నటువంటి ధర్మనందరునకు అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పాడు ఏమని చెబుతున్నాడు బాలయ్యుధిష్ఠిం నిజశోకం అనావశ్యకేయం తిర్భవతు మానస నిశ్చిత లోకంలో ఎవ్వరికి దుఃఖం లేదు ఎవ్వరికీ సుఖం లేదు అది దుఃఖం అని అది సుఖమని కాని దేని వల్ల కలుగుతోంది అంటే మనస్సు వల్లనే కలుగుతుంది దేని వల్ల కలుగుతుందండి మనస్సు వల్ల కలుగుతుంది మనస్సు ఆ విషయాన్ని దుఃఖము అనుకుంటే అది దుఃఖం అదే విషయాన్ని మనస్సు సుఖము అనుకుంటే సుఖం అర్థమైందా అండి అందరిలో ఉండే మనస్సు ఒక్కటి అవునా కాదా ఆత్మ ఎట్లా ఒక్కటో మానసిక స్థితి వేరు ఉండొచ్చు కానీ మనస్సు మాత్రం ఒక్కటే అంతే కదండి ఒక మనిషి వంద రూపాయల నోట్ల కట్ట పారేసుకున్నాడు రోడ్డు మీద పారేసుకున్నాడు ఇంటికి వెళ్ళి చూసుకునేటప్పటికీ కట్ట లేదు అయ్యో అని ఏడుస్తున్నాడు వెనుకనే రోడ్డు మీద వస్తున్న వాడికి ఆ కట్ట కనపడింది దొరికింది వీడేమనుకున్నాడో తెలుసా అండి ఆ హానాకి కట్ట దొరికింది కదా అని ఆనందపడ్డాడు ఇక్కడ ఒక్కటే విషయం ఏమిటా విషయం అంటే నోట్ల కట్ట పోగొట్టు అంతే కదా ఈ విషయం ఒకడికి ఆ సుఖాన్ని ఇచ్చింది ఒకటికి దుఃఖాన్నిచ్చింది ఇక్కడ ఉన్న మనస్సు అక్కడ ఉన్న మనస్సు రెండు ఒక్కటే మరి ఆ మనస్సుకు ఎందుకు కష్టం కలిగింది ఈ మనస్సుకు ఎందుకు సుఖం కలిగింది అంటే అప్పటి మానసిక స్థితిని అనుసరించి కష్టంగాని సుఖంగాని కలుగుతాయి నీకు కలిగినది కష్టము అని అనుకోకుండా ఉంటే అది కష్టం కాదు నీకు కలిగింది సుఖము అని అనుకోకుండా ఉంటే అది సుఖం కాదు కనుక అన్నిటికీ మూలమైనటువంటిది ఏమిటయ్యా అంటే మనస్సు ఈ అరణ్యంలో ఉండేటువంటి వృక్షములే నీ యొక్క దివ్యమైన రాసభవనానికి స్తంభములుగా భావించు శౌనకుడు చెప్పినటువంటి మాట ఇది ఈ చెట్లన్నీ కూడా నీ దివ్యమైన భవనానికి స్తంభములు మరి భవనం ఏదయ్యా ఆ భవనము యొక్క పైకప్పు ఏదయ్యా ఆకాశమే ఆ భవనమునకు పైకప్పు చుట్టూ గోడలేవయ్యా ఈ దిక్కులే నీకు ఆవరణలు వెత్తికలు నిన్ను మించినటువంటి ఆనందము పొందగలిగిన వాడవ్వడు అశౌనుకుడు చెబుతున్న మాటండి రాజ్యము పట్ల కానీ సంపద పట్ల కానీ బాంధవ్యము పట్ల కానీ ఎప్పుడైతే విముక్తి కలుగుతుందో అప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది అప్పటిదాకా మనం దేన్ని పొందుతాం సుఖాన్ని పొందుతాం లేదా కష్టాన్ని పొందుతాం ఆనందాన్ని పొందాలంటే ఇవన్నీ విడుదల పొందాలి వెంటనే ధర్మరాజు ప్రశ్న వేశాడు నా వెంట నా సోదరులైనటువంటి వాళ్ళు ఉన్నారు నేను కట్టుకున్నటువంటి నా భార్య ఉన్నది కదా ఇప్పుడు ఆనందం అవుతుందా మునీంద్ర అడిగాడండి జాగ్రత్తగా అర్థమవుతోందా అండి వింటున్నారా ధర్మనందన దుర్యోధనుడు కూడా నీ వెంటనే ఉన్నాడు ధృతరాష్ట్రుడు కూడా నీ వెంటనే ఉన్నాడు నీ మనస్సులో వాళ్ళను గురించి చింత చేస్తున్నావా లేదా భీష్మాచార్యుని గురించి చింతిస్తున్నావా లేదా అమ్మను అక్కడ వదిలిపెట్టి వచ్చాం ఆ కుంటి దేవిని వాళ్ళు ఎన్ని బాధలు పెడతారో అనేటువంటి ఆలోచన నీ మనస్సులో ఉన్నదా లేదా నిండు సభలో నా భార్యను ఎంత అవమానం చేశారు అనేటువంటి బాధ ఉన్నదా లేదా ఇవన్నీ ఉన్నంత వరకు నీవు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నవాడితో సమానము హస్తవాడితో సమానమే శరీరం ఇక్కడ ఉన్నది కానీ నీ మనస్సంతా ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నది కనుక అత్యంత ప్రధానమైనటువంటిది శరీరం కాదు అర్థమైందండి అతి ప్రధానమైనది మానవ దేశంలో ఏదయ్యా అంటే ఒక్క మనస్సు ఆ మనస్సు ద్వారా సంచారం చేస్తూ సంకల్పములకు కార్యరూపాన్ని ఇచ్చేది ఏదయ్యా అంటే బుద్ధి అర్థమైందండి ఆ బుద్ధి ఏం చేస్తుంది కార్యరూపాన్ని కల్పిస్తుంది దాన్ని ఆచరణలో పెట్టేది ఏదయ్యా అంటే శరీరం ఈ శరీరంతో మానవుడు కర్మలు చేసిన ఈ కర్మల యొక్క ఫలితాలు ఇంకొక శరీరంతో కూడా అనుభవించవచ్చు ఈ శరీరంతోనే అనుభవిస్తాడు లేదు ఎందుకంటే ఈ స్థూల దేహం ఉన్నదే ఉండవచ్చు కాలిపోవచ్చు మిగిలి ఉండే దేహాలు రెండున్నాయి అర్థమైందా ఈ రెండు దేహాలు ఏం చేస్తాయి నీ కర్మలను కర్మ యొక్క ఫలితాలను వెంట పెట్టుకుని సంచారం చేస్తూ ఉంటాయి ఎంత గొప్ప వేదాంతం చెబుతున్నాడో ఎవరికి చెబుతున్నాడండి ధర్మరాజుకు చెబుతున్నాడు వేదాంతం వేరు లోక ధర్మం వేరు ధర్మము ఆచరణీయమైనది వేదాంతము అనుభవయోగ్యమైనది కేవలం పుస్తకాల్లో వేదాంతం ఉండే ఉపయోగం లేదు వేదాంతం తెలియనిది ఎవరికి బస్ స్టాండ్లో బస్సు కోసం నిలబడిన వాడు కూడా వేదాంతం చెబుతాడు ఏమిటోనండి శర్మగారు నేను ఎక్కవలసిన బస్సు సింకర్ రాలేదు భగవంతుడేదో పరీక్ష చేస్తున్నాడు వేదాంతం ఏమంటే వీడెక్కే బస్సు ఆపటమైనా భగవంతుడి పని వాడికి వేరే పని లేదు ఎందుకయ్యా అంటే వాడు ఐదు నిమిషాల నుంచి ఉన్న గంటసేపు నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది వాడికి అందుకోసమని వాడు నన్ను పరీక్ష చేస్తున్నాడు అంటాడు ఇదే నా పరీక్ష అంటే ఎన్ని పరీక్షలు ఉన్నాయి ఆ భగవంతుడు పెట్టే పరీక్షలను అసలు తట్టుకోగలిగినటువంటి మానసిక స్థితి మనిషికి ఉంటే వాడు భగవంతుడితో సమానమే ఎన్ని రకాలుగా పరీక్ష పెడతాడు భగవంతుడు సామాన్యమైనటువంటిదా కనుక ఇవి కాదు పరీక్షలు వేదాంతం రాని దెవరికి సప్తకట్ల సవారీ వెనక వెళ్ళేటువంటి వాడు కూడా వేదాంతం చెబుతూనే ఉంటాడు ఏమిటో అద్భుతమైనది కదా ఈ శరీరం రే పొద్దున మనము ఇంతే అంటాడు అక్కడ పని అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడి కామాటం వీడికి ఉండనే ఉన్నది ఇవన్నీ మాయా అర్థమైందా కనుక ఈ దేహానికి సంబంధించినది అసలు ఏది కాదు బుద్ధి చెప్పినట్టుగా ఇది కర్మ చేస్తుంది కనుక ఇప్పుడు చెప్పండి దేహానికి ఏమైనా నిమిత్తం ఉన్నదా ఏమీ లేదు సాక్షి వంటిదే ఆ దేహం కూడా ఆ బుద్ధి వచ్చి నువ్వు ఈ పని చెయ్యి ఇలా చెయ్యి అంటే అలా చేస్తుంది బుద్ధిని ప్రేరేపిస్తున్నది ఎవరు అంటే మనస్సు మనస్సును కదిపి కుదిపి పిండి వేస్తున్నది అంటే ఇంద్రియములు అర్థమైందండి కనుక ఆ ఇంద్రియముల ద్వారా మనస్సును కదలకుండా కనుక చేయగలిగినట్లయితే ఆ ఇంద్రియములను నియంత్రించి అప్పుడు నీ యొక్క ఈ స్థూల దేహం ఉన్నదే ఏ కర్మను చేయదు సూక్ష్మ కారణ దేహాలు కర్మను చేస్తాయి కర్మలన్నీ కూడా సత్కర్మలే బుద్ధి ద్వారా సత్కర్మలే యోచింపబడతాయి అప్పుడు అన్నిటినీ నీవు పొందగలుగుతావు అరణ్యంలో ఉన్నా సముద్రంలో ఉన్నా కూడా ఆనందాన్ని పొందగలుగుతావు నేను కొట్టుకుపోతున్నాను అనేటువంటి భయం లేదు కారణం ఏమిటో తెలుసునండి కొట్టుకుపోయేది శరీరమే కానీ వాడు మాత్రం కాదు సముద్రంలో కొట్టుకుపోయినా ఎవరు కొట్టుకుపోతున్నారు శరీరం కొట్టుకుపోతుంది ఆత్మ అనేటువంటిది శాశ్వతం దానికి నాశనం లేదు గీతాచార్యుడు చెప్పాడు కదండి నైనం చెందంతి శస్త్రాణి నైనం దగ్గతి పవక క్లేదయంత్యాపు నోషయతి మారుత దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు కనుక నీవు ఆత్మగతమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి ఆ దృష్టి కలిగి ఉంటే ఈ పదమూడు సంవత్సరాలు నీకు పదమూడు క్షణములుగా గోచరిస్తాయి ఏ విధమైనటువంటి దుఃఖాన్ని నీవు పొందేటువంటి అవకాశం లేదు వెంటనే ధర్మరాజు చెప్పాడండి మునివర్యా శౌనక నీవు చెప్పినవన్నీ చాలా బాగున్నాయ్యా కానీ ధర్మాన్ని ఆచరించని వాడు మోక్షమును పొందగలడా నాకు ప్రశ్న ఉదయించింది ఎందుకంటే ధర్మమును ఆచరించకుండా మోక్షాన్ని పొందవచ్చునా అంటే అసలు మోక్షమును పొందాలి అనే ఆలోచన కలగడమే మొదటి ధర్మం ఏ మానవుడికైనా మొట్టమొదటి ధర్మం ఏమిటండి నేను ఎందుకు పుట్టాను అని ప్రశ్న వేసుకోవాలి మనమంతా ఏం ప్రశ్న వేసుకోవాలో చెప్పండి ఎందుకు పుట్టాను మనకు వచ్చే సమాధానం ఏమిటో తెలుసునా లోకల్లో సామాన్యంగా చెప్పేటువంటిది చేసిన కర్మను అనుభవించడం కోసం పుట్టాము అనే సమాధానం వస్తుంది అవునా కాదా ఏమండి కానీ అది నిజమైన సమాధానం కాదు కర్మను మీరు అనుభవించడం కోసమే పుట్టినా మీరు కావాలి అనుకున్నా వద్దనుకున్నా అది అనుభవయోగ్యమే కానీ సాధించవలసినది ఏమిటి అనేది ప్రశ్న దేన్ని సాధించడం కోసం ఆ భగవంతుడు మనకు ఈ మానవ జన్మనిచ్చాడు అంటే అందరికీ ఒకటే సమాధానం యూనివర్సల్ ఆన్సర్ లోకల్లో ఉండే మానవులందరికీ ఇతరమైన జీవరాశి కాదు ఆ మానవులలో కూడా కేవలం వర్ణభేదం కానీ ఆస్తి భేదం కానీ వర్గభేదం కానీ కుల భేదం కానీ మతభేదం కానీ ఏ భేదం లేదు అందరికీ కూడా మానవులందరికీ ఒక్కటే సమాధానం ఏమిటయ్యా అంటే మోక్షమును సాధించుట కొరకు జన్మించి ఇది సమాధానం మనమంతా దేనికోసం పుట్టామంటే మోక్షాన్ని సాధించడం కోసం పుట్టాం మోక్షాన్ని సాధించాలి అంటే ఏం చేయాలి ప్రథమం ధర్మాచరణం ముందు నువ్వేం చేయాలి అంటే నీ ధర్మాన్ని నీవు ఆచరించాలి ఏది ధర్మము అనేటువంటిది మళ్ళీ ప్రశ్న ఏది నిజమైనటువంటి ధర్మం దేన్ని ధర్మం అంటాం మనం చాలామంది లోకంలో నాకు ఇది ధర్మంగా తోస్తున్నది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారా లేదా అంతేకాదు ఇదే ధర్మము అని నొక్కి వక్కానించే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు ఎక్కడైనా ధర్మాలు చెప్పబడినాయా ఏది ధర్మం చెబుతున్నారు అంటే వేద ధర్మం అని చెప్పిందండి వేదములు దేనిని ధర్మముగా చెప్పినాయో ఆ ధర్మాన్ని ఆచరించడమే లోకంలో మొట్టమొదటి సాధన దేనికి మోక్ష సాధన ఈ ధర్మాలలో లోక ధర్మం స్థాన ధర్మం యుగ ధర్మం ఇట్లా అనేకమైనటువంటివి ఉన్నాయి ఈ యుగ ధర్మాలు కానీ స్థాన ధర్మాలు కానీ లోక ధర్మాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది వేదమే అవి మనకు వచ్చిన తర్వాత వాటిల్ని మనం మార్చుకుంటే దానికి చెప్పగలిగినటువంటి వాడెవ్వడు కనుక ధర్మాచరణ మోక్షమునకు మొదటి సోపానం ఈ ధర్మాచరణ ఎట్లా చేయాలి దానికి సమాధానం చెబుతున్నాడు శౌనుకుడు నిష్ఫలం ఫలా వర్త యుగ కల్పనం దుఃఖభాగ్ బ్రాహ్మణం సేవనం వేదం ఉపాస్యే నిత్యము నీ నీ ధర్మాన్ని అనుసరించి వేదోపాసన చెయ్యి నీకు కనబడినటువంటి భూసుడైనటువంటి బ్రాహ్మణునకు సేవ చేయి ఎందుకని బ్రాహ్మణునకు సేవ చేయమన్నాడు ప్రత్యేకించి బ్రాహ్మణం అన్నాడు అంటూనే ప్రక్కనే చెప్పాడు తీనాధిక అన్నాడండి దీనుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సేవ చేయి ఒక బ్రాహ్మణునికనే చెప్పట్లేదు బ్రాహ్మణునకు ఎందుకు చెయ్యాలి అంటే వేదములు వాణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాయి కనుక ఆ వేదములకు సేవ చేయాలి వేద విషయాన్ని తెలుసుకోవాలి కనుక బ్రాహ్మణునకు సేవ చేయి దీనాధికం దీనునకు సేవ చేయి ఇవన్నీ వేదాలు మనకు చెప్పినవి ఎప్పుడైతే ఇలా సేవ చేస్తూ ముందుకు వెడతావో ఏది నిజమైనటువంటి ధర్మమో చెప్పకనే నీకు తెలియగలుగుతుంది కనుక దీన్ని ఆచరిస్తూ నీవు గమనం చేసినట్లయితే కొన్ని యుగాలు కూడా కొన్ని క్షణాలుగా భాషిస్తాయ్యా ఎంతో కాలం భూమి మీద నేను జీవిస్తున్నాను అనేటువంటి ఆలోచన ఎవరికి వస్తుందంటే నేను కష్టాలలో ఉన్నవాణ్ణి అని అనుకున్నప్పుడే వస్తుంది మిగతా వారికి వారికి ఎంతకాలం బ్రతికాను ఏమిటి అనేటువంటి లెక్క ఉండదు తపస్సులు ఉన్నారు లోకంలో మునీశ్వరులు ఉన్నారు లోకంలో వాళ్ళందరికీ నేను ఎంతకాలం బ్రతికాను అనే లెక్క ఏమైనా ఉన్నదా అండి ఏమంటే హరిద్వారం స్వామివారు నేను కలిసి ఓ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాం ఆయనకి ఎంత వయస్సు ఉన్నదో ఆయనకి తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కేవలం గోని పట్టాలు మాత్రమే శరీరానికి కట్టుకుంటారు ఆయన కూర్చోవడం గోని సంచు మీదనే ఎలా ఉన్నారో తెలిసినా ఇనప గుండు వలే ఉన్నారు సామాన్యంగా లేడు ఆయన సామాన్యమైన బలం కాదు చక్కగా కింద కూర్చుని ఆ ఇనప గోని సంచులన్నీ ఒకదానికోడుతున్నారు ఆయన దగ్గర ఓ గంటసేపు కూర్చుని మాట్లాడాం అటువంటి యతీశ్వరుడు సర్వసంగ పరిత్యాగి ఆశ్రమానికి వెళ్ళిన మాకిద్దరికీ కూడా కప్పుకోవడానికి కంబళీలు చీకట్లో చూసుకోవడానికి టార్చ్ ఇవన్నీ బహుమానంగా ఇచ్చి సత్కరించి పంపించారు ఆయనకి ఎంత వయస్సు ఉంటుందో అనేది తెలియదు కారణమేమంటే ఎంతకాలం ఉన్నాం అనేటువంటి ప్రశ్న వాళ్లకు లేదు ఇంత వయస్సు అని చెప్పుకునేటువంటి అవసరం లేదు ఇవన్నీ ఎవరు చెబుతున్నారండి శౌనకుడు చెబుతున్నాడు భారతంలో కనుక బ్రతికింది లెక్క కాదయ్యా ఎలా బ్రతికాము అనేది లెక్క నీ మనస్సులో ఉన్నటువంటి దుర్యోధనాదులను వీళ్ళందరినీ కూడా ఆ మానసికమైన స్థితి చేత నీవు వాళ్ళ మధ్యలో ఉన్నావు నీవు ముందు ప్రక్షాళన చేయవలసింది నీ మనస్సును చేయాలి నీవు ఏమనుకుంటున్నావో తెలిసిన సౌనకుడు ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి నేను ధర్మాన్ని అనుసరిస్తున్నాను ధర్మాన్ని అనుసరించే చేసిన ప్రతిజ్ఞను తప్పకూడదు గనుక వెళ్ళి చూదమాడాను ధర్మాన్ని అనుసరించే వాళ్ళు రమ్మన్నప్పుడు రాను అని చెప్పకూడదు గనుక చేశాను ధర్మాన్ని అనుసరించే పందెం పెట్టాను కర్మం చాలక ధర్మాన్ని మాత్రం తప్పకూడదు నేను ధర్మాన్ని అనుసరించి ఉంటున్నాను అనేటువంటి కింగ్షిప్ మాత్రమైనటువంటి గర్వము కూడా నిన్ను ప్రవేశించింది ఎవరండి మాట చెప్పింది శౌనకుడు నన్ను మించినటువంటి ధర్మాత్ముడు లేడు అనేటువంటి ఆలోచన కూడా నీలో ఉన్నది ఆ కారణం చేతనే నీవు కష్టాన్ని పొందవలసి వచ్చింది నా వాడు ధర్మాన్ని తప్పుతాడా అని నీవు నాతో మాట్లాడే సందర్భంలో రెండు మూడు సార్లు మాట్లాడావు నా వాడు అంటే అర్థం ఏమిటయ్యా ఎవరు అడిగింది శౌనకుడు ధర్మరాజును అడుగుతున్నాడు ఎందుకంటే ఎక్కడైనా ఎప్పటికైనా మనం ఎంత తురుస్తూ వెళ్ళినా ఓ గంటాగిన తర్వాత అక్కడ మలినము ఏర్పడుతుంది ఇది వాతావరణ సహజము కనుక మనం ఏం చేస్తూ ఉండాలండి ఇంటిని ఏం చేస్తాము రోజూ ఊడ్చుకుంటాము రోజూ కడుక్కుంటాము ముగ్గులు పెట్టుకుంటాము అట్లాగే ఈ మనస్సును కూడా ఏం చేయాలి మనం క్షణ క్షణము కడుగుతూ ఉండాలి తుడుస్తూ ఉండాలి ముగ్గులు పెడుతూ ఉండాలి వాటిల్ని చూసి భయపడి ఇంద్రియాలు రాకుండా ఉంటాయి ఆ మనస్సును అలా కడుక్కోకపోతే అది ఏమైపోతుంది మట్టి పేరుకుని పేరుకుని అన్ని దానికి సంబంధించిన కర్మలనే కోరుకుంటుంది తప్ప మంచికి సంబంధించినటువంటి కోరికలు కోరుకునే అవకాశం ఉండదు ఆ మనస్సు నిరంతరం దాన్ని ప్రక్షాళన చేస్తూ ఉండాలయ్యా అలా ప్రక్షాళన చేయించటం కోసమే భగవంతుడు అనేక రకాలైనటువంటి అవతారములను పొందుతున్నాడు కేవలం రామకృష్ణాద్యవతారములు మాత్రమే కాదు ఉండి బావా బావా అని తిరుగుతున్నటువంటి వాడు కేవలం దేవకి వసుదేవుల పుత్రుడు నీ తల్లికి మేనల్లుడు మీకు బావా అని మాత్రమే ఊహిస్తున్నావేమో సాక్షాత్తు పరబ్రహ్మే అర్థమైందండి ఆ పరబ్రహ్మము యొక్క అవతారం మాత్రమే కాదు లోకంలో ఎక్కడ మంచి ఉన్నా ఎక్కడ గొప్పతనం ఉన్నా ఆ మంచి యొక్క అవతారం కానీ ఆ గొప్పతనం యొక్క అవతారం కానీ ఎవరయ్యా అంటే భగవంతుడే అని చెప్పాడు ఎన్ని కిరణాలు కలిగి ఉంటే సూర్యుడు మనకు కనబడుతున్నాడు ఎన్ని దేశాలను ప్రకాశింపజేస్తున్నాడు ఒక్కడవునా కాదా ఒక్కడే ఆ భగవంతుడు కూడా ఒక్కడే ఏ ఏ ప్రదేశములలో ఎక్కడ ఉజ్జీవింపజేయాలో ఆ తత్వాన్ని ఆయా ప్రదేశములలో ఆ కిరణ రూపంతో అక్కడ ఏ రూపంతో రావాలో ఆ రూపంతో వస్తాడు ఎంతవరకు తన కర్మ చేయాలో అంతవరకు చేస్తాడు ఆ తరువాత మళ్ళీ వెళ్ళిపోయి తన నిజ రూపంలో లీనం అవుతాడు కనుక ఏ మాత్రము నేను తప్ప ధర్మాన్ని ఆచరించేవాడు వడు లేడు అని అనుకోవడం నీ దోషం నేను చేస్తున్నదే ధర్మము అనుకోవడం కూడా నీ దోషము కనుక ఎట్టి పరిస్థితులలోనూ మనస్సును మాత్రం జాగ్రత్తగా చూసుకోవయ్యా ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాటిని అన్నిటినీ నేను తప్పించుకుని ఓ సక్రమమైన మార్గంలోకి రావాలి అంటే నేనేం చేయాలి అన్నాడు తపస్సు చేయమన్నాడండి దివ్యమైనటువంటి తపస్సు చేయ కారణమేమంటే శరీరాన్ని నిలుపుకుంటే కానీ మనస్సును బాగు చేసుకునే అవకాశం లేదు మొట్టమొదటి మాట ఏం చెప్పాడు శౌనకుడు మనస్సును బాగు చేసుకో అన్నాడు అంతవరకు అర్థమైంది కదండి మనకు మనస్సును బాగు చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి శరీరాన్ని నిలబెట్టుకోవాలి శరీరాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి ఆకారం కావాలి ఒకనొక నాడు అనేక రకాలైనటువంటి పక్వ రసాంగములను భుజించినటువంటి నీవు ఇవాళ్టికి వాళ్ళ రోజున కందమూలాదులు తినడానికి నీ నాలుక అంగీకరించకపోవచ్చు ఎందుకని నీ అధీనంలో ఉన్నదా దాని అధీనంలో నువ్వు అనేటువంటి ఆలోచన కావాలి ఎందుకంటే అండి పన్నెండు సంవత్సరాలు అరణ్యాల్లో గడపాలి అంటే ఎట్లా గడపాలి దానికి తగిన విధంగా ధర్మరాజును ఒక్కడిని తయారు చేస్తే ఆ ధర్మరాజు యొక్క పంచపురాణములు ఏవయ్యా అంటే ఈ నలుగురు ఆద్రౌపది అర్థమైందండి వీడొక్కడిని సరి చేస్తే మిగతా ఐదుగురు ఏమవుతారు చక్కబెడతారు అందుకోసమనే పన్నెండు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయడానికి అతడి మనస్సును సిద్ధం చేస్తున్నాడు ఎవరండి సిద్ధం చేసేది శౌనకదు చాలా దివ్యంగా చెప్పాడు ధర్మానందన నీవు వినపడుతుందా అండి ఆ చివరి వాళ్ళకు తెలుస్తుందా ఆహా జయగోపాల కృష్ణ భగవానికి జరణమార్వతీ పతయో హర హర హ ఏమనాలి మహాదేవ అనాలి ఏమండి ఇందాక వారు కూడా ఇదిగో ఇది అనాలి అని చెప్పించారు ఇప్పుడు నేను కూడా అనాలి అంటున్నా హర నమ పార్వతీపత ఏ హర హర హర మహాదేవ పన్నెండు సంవత్సరాల పాటు అరణ్యంలో నివసించడానికి కావలసిన మానసిక స్థితికి ఆ ధర్మానందను చేర్చడం కోసం సిద్ధం చేస్తున్నాడు శౌనకుడు శరీరాన్ని మనస్సును కడుక్కోవాలి అంటే మనస్సును నిలబెట్టుకోవడానికి ఏం కావాలి నీకు శరీరం కావాలి ఆ శరీరం కావాలి అంటే ఏం కావాలి ఆహారం కావాలి ఆహారం లేకుండా శరీరం ఉండదు ఎటువంటి ఆహారమైనా సరే దాంట్లో ఏమండి రోజుకి దరిదాపుగా ఎనిమిది కిలోల ఉప్పు మాత్రమే తిని బ్రతికేటువంటి మనిషి భారతదేశంలోనే ఉన్నాడు రికార్డ్స్లో రాయిబడి ఉన్నది ఎన్ని కిలోలు తింటున్నట్టండి ఎనిమిది కిలోలు ఒక్క ఉప్పు రాయి ఎక్కువైతేనే ఉమ్మేస్తాం అటువంటిది వాడి నాలుకకు అది ఎట్లా కనబడుతుంది తేనె సోనల వలె కనబడుతుంది అవునండి ఒక్కరోజుకి ఐదు కిలోల పచ్చిమిరపకాయలు మాత్రమే తిని బ్రతికేటువంటి వాడున్నాడు ఇవన్నీ గిన్నీస్ రికార్డ్స్ వాళ్ళు పుస్తకం వేశారు వాడు ఇంకేమీ తిండు పచ్చిమిరపకాయలే తింటాడు వాడు వాడి నాలుకకు వాడి ఉదరమునకు ఆహారం అలవాటయ్య ఆశ్చర్యపోనవసరం లేదు అటు ఉత్తర హిందూస్థానానికి వెళితే వాళ్ళు ఏం తింటారు రొట్టెలే తింటారు వాళ్ళకి అన్నంతో పలేదు మనమేం తింటాము అన్నం అదే తప్ప తినలేము వాళ్లకు అన్నము అది మనకు అన్నం ఇది ఏది అయినప్పటికీ పదార్థం మారవచ్చు కానీ ప్రయోజనం మాత్రం ఒక్కటే అంతే కదండి కనుక శరీరాన్ని నిలుపుకోవాలి అంటే ఆహారం కావాలి నిన్నటిదాకా పక్వ రసాన్నములు తిన్నటువంటి మీరు ఇవాటి రోజున కందమూలాదులు తినడానికి దుఃఖపడవచ్చు కేవలం నేను ధర్మం చేస్తున్నాను అనే ప్రదర్శన కోసం శౌనకుడు మాట అన్నాడండి నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను అనేటువంటి ప్రదర్శన కోసం నీవు తింటే తినవచ్చు కానీ నీ తమ్ముళ్ళు కానీ నీ భార్య గాని ఏదో ఒక రోజున నిన్ను ప్రశ్న వేసే అవకాశం ఉన్నదయ్యా అప్పుడు నీ వద్ద సమాధానం సరి అయినది లభిస్తుందా అందువల్ల నేను చెప్పాను కనుక నీవు చెయ్యి ఏం చెయ్యమంటావు తపస్సు చేయి ఎవరిని గురించి తపస్సు చేయాలి మళ్ళీ సమస్య లోకంలో అందరికీ ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు ఎవరండి ఈ విషయాన్ని తేల్చి చెప్పింది శౌనక మహాముని చెప్పాడు ధర్మరాజుతో సూర్యభగవానుడే ఆహారాన్నిస్తాడయ్యా ఆ సూర్యుడు భూమిపైన ఉన్న నీటిని ఆవిరిగా చేసి మేఘములుగా మార్చి ఆ నీరు మంచిదైనా మురుగుదైనా ఉప్పుదైనా ఎటువంటిదైనా అన్నిటినీ కలిపి వాటిని మంచినీరుగా మార్చి మరల పంట భూములకు ఆ నీటిని తీస్తున్నాడు తద్వారా బీజోత్పత్తి జరుగుతుంది ఆ బీజముల ద్వారా సస్య ఉత్పత్తి జరుగుతుంది సస్యము మనకు ఆహారమై శరీరాన్ని నిలబెడుతుంది అర్థమైందా అండి కనుక సూర్యభగవాను ప్రార్థించినట్లయితే నీకు కావలసిన ఆహారం ఏ కష్టము లేకుండా నీవు పొందగలిగినటువంటి స్థితి ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాజిత్యే అసలైనటువంటి గొప్ప జబ్బు ఏదయ్యా తగ్గాల్సిన జబ్బు అంటే ఆకలి కన్నా మించిన జబ్బు అందుకనే విశ్వజనని అనసూయమ్మ ఒక మాట చెప్పారండి అన్నం పెట్టడానికి అర్హత ఆకలి ఆ సూక్తులలో ఉన్నది అన్నం పెట్టడానికి అర్హత ఏమిటండి ఆకలి అంతేగాని వాడు మనవాడా పరాయి వాడికి పెట్టాలనా పెట్టక్కర్లేదా ఇటువంటి దాంతో సంబంధం ఆకలి ఉన్నది కనుక వాడికి అన్నం ఇక్కడ పెద్ద తిరణాలు జరిగితే అనేక మంది వచ్చారు ఇక్కడ లక్షల మంది భోజనం చేశారు ఆ తిరణాల్లో బొమ్మలు బూరలు ఆ బెలూన్స్ ఇవన్నీ అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ రోడ్డు మీద వాళ్ళు అమ్ముకున్నారు వ్యాపారం చేసుకున్నారు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా భోజనానికి వచ్చారు ఇక్కడికి వీళ్ళు వ్యాపారస్తులు కదా వీళ్ళకి పెట్టాలా అక్కర్లేదా అనే ఉద్దేశంతో అమ్మని అడగడానికి వాళ్ళు వచ్చారు ఎవరు అన్నం పెట్టే వాళ్ళు అమ్మ పలానా వాళ్ళు వచ్చారు వాళ్ళకి అన్నం పెట్టమంటావా ఏం వాళ్ళు మనుషులు అని అడిగింది తావి వాళ్ళు మనుషులు కాదా వాళ్ళకి ఆకలి ఆకలి ఉన్న ఎవరికైనా అన్నం పెట్టువాడు పేదవాడ ధనవంతుడ అనేటువంటి దానితో ఏ సంబంధము లేదు అర్హత ఏదయ్యా అంటే ఆకలి ఆ ఆకలిని పోగొట్టగలిగినటువంటి వాడు ఆ జబ్బుని మాన్పగలిగిన వాడు ఎవడయ్యా అంటే సూర్యుడు కనుక నీవు సూర్యోపాసన చేయవయ్యా సూర్యుని గురించి తపస్సు చేయవయ్యా అని ఈ శౌనకుడు చెప్పే లోపల విదురుడు చేరాడండి అక్కడికి ఎందుకు వచ్చాడు విదురుడు ఎప్పుడైతే పాండవులు నారచీరలు ధరించి అరణ్యానికి బయలుదేరాడో విదురుడు పొందినంత దుఃఖం హస్తినాపురంలో ప్రజలు కూడా పొందలేదండి ప్రజలు కూడా దుఃఖపడ్డాడు కానీ విదురుడు అత్యంతికమైనటువంటి దుఃఖాన్ని పొందాడు ఆ పొందినటువంటి వాడు ధృతరాస్తుని వద్దకు వచ్చి ఖచ్చితంగా సూటిగా మూడు ప్రశ్నలు వేశాటండి ఎవరు వేసింది మిథునుడు వేశాడు పురతత్వ్ఞేయసే కుటి లక్ష్యూతమేవ సత్యాసం భాష నేను అడిగిన దానికి సూటిగా ఇది సత్యమా అసత్యమా చెప్పవయ్య ఏమని చెప్పాలి ఏమడుగుతున్నావు ధృతరాని మాట నీవు ఆడింది సుహృతమా కుటిల జ్యూదమా వెంటనే ధృతరాష్ట్రుడు ఎంత మాట అన్నాడో తెలిసిన అండి క్రీడతి నా వయపశ్యతే అన్నాడు ఏమి తెలివితేటలు చూడండి నేను ఆడానా నేను చూచానా అన్నాడు నువ్వు చూస్తావని ఎవడనుకుంటాడండి రెండు కళ్ళు లేవు ఆడింది ఎవరు శక్కుని ఆడాడు నేనా అంటే ఆడించింది నువ్వు కదా ఏం మాట్లాడుతున్నావయ్యా నీవు ఇటువంటి సమాధానం చెప్పవచ్చునా నాతో ఏమని చెప్పి వాళ్లను పిలవమన్నావు రెండో ప్రశ్న వేశాడు ఎవరండి మిదురుడు నన్ను పంపించావు నువ్వు ఏమని చెప్పి వాళ్లను పిలవమన్నావు సుహృద్యోగం అని చెప్పాను ఇది సుహృద్యోగమేనా కాదా అంటే నేనాడా నేను చూశానా అంటావేమిటి నువ్వు కురువంశ నాశనమునకు నీవే విత్తనం వేస్తున్నావు అన్నా అగ్రజుడవు మీదు మిక్కిలి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అనధికార పరిపాలకుడవు ఇది విధులుని మాట ఎటువంటి పరిపాలకుడున్నాడండి అనధికార పరిపాలకుడవు నీవు క్షణ క్షణానికి గుర్తు చేశాడు రాజ్యానికి నీకు సంబంధం లేదండి అయినా సరే ఇవేమీ పట్టలేదు ఎవరికండి దృతరాష్ట్రునకు అదే సమయానికి దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు ప్రాణాల మీద ఆశ కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అన్నాడండి ఎవరిని విధుడిని ధృతరాష్ట్రుడు కూడా ఏమన్నాడో తెలుసునా నీవు పాండవ పక్షపాతి కౌరవ పక్షపాతివి కాదు పాండురాజు యొక్క పుత్రులను గురించి మాత్రమే చింతిస్తావు తప్ప నా యొక్క పుత్రుల గురించి నీవు ఏనాడైనా ఆలోచించావా వెంటనే విధుడు చిరునవ్వు నవి అన్నాడు అన్నా నీ పుత్రులను గురించి ఆలోచించే నేను ఇంత బాధపడుతున్నా కారణమేమంటే ఆ ఐదుగురు మహాబలశాలులై యుద్ధ నిపుణులై ధర్మనిరతులై ఉన్నటువంటి పాండవులు ఈ పదమూడు సంవత్సరాలు దాటిన తర్వాత నీ పుత్రుని ఏం చేస్తారో అనే భయం చేత నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఇప్పుడు చెప్పబోయే నీ పుత్రుని పట్ల ఉన్న ప్రేమ ద్వేషమా ఏ దృష్టితో నేను మాట్లాడుతున్నాను పదమూడు సంవత్సరాలు ధర్మానికి కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ళు నడుస్తారు గడుపుతారు ఇదంతా గడిపిన తర్వాత తిరిగి వచ్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వమని అడిగితే నీ కుమారుడు ఇంతకాలం అనుభవించినటువంటి ఒక వస్తువుని మరల తిరిగి ఇవ్వడం అనేది అంత సాధ్యమా పైగా వస్తువు కూడా ఎటువంటిది హేయహాహేపాధేయ చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఎంతో ప్రతిభను కలిగించేటువంటిది పది మంది చేత గౌరవింపబడేటువంటిది అటువంటి సంపదలు మొత్తం హస్తగతం చేసుకుని ఏమండి లోకల్లో ఎవరిని ముందుగా గౌరవిస్తారు చెప్పండి డబ్బు కలిగిన వాడిని వాడు కనుక ముందుకు అంతకు ముందే వచ్చినా ఏమీ లేని వాడిని సత్యసాయి బాబా గారిని ఒక వైశ్యులు నరసరావుపేటలో ఉంటారు కాలేజీ లెక్చరర్ ఆయన ఎస్ఎస్ఎన్ కాలేజ్ చాలా గొప్ప కాలేజీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీకి ఎంత పేరు ఉండేదో ఆ కాలేజీకి అంత పేరు ఉండేది అక్కడ ఆయన ఎకడమిక్స్ లెక్చరర్ బాబా గారి దగ్గరికి వెళ్ళి అడిగాడండి ఆయన ధనవంతులే మీ దగ్గరికి వస్తూ ఉంటారు మీరు కూడా డబ్బున్న వాళ్ళనే బాగా దగ్గరకు తీస్తూ ఉంటారు అసలు ఏమీ లేని వాడిని దగ్గరకు తీయరు ఏమిటి మీ సంగతి డైరెక్ట్గా అడిగాడు ఆయన ఎక్కువ పాపాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి రా అందుకే వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు అని చెప్పాడు ఆయన ఏం చేస్తామండి ఇందులో ఏమైనా దోషం ఉన్నదంటారా ఎక్కువ పాపాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి ఏ విధంగా సంపాదించాడో ఏం చేశాడో తెలీదు కనుక ఎక్కువ పాపాలు ఉన్నాయి కనుక ఏవో పోగొట్టుకోవాలని నా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు అవి పోతాయని వాళ్ళ విశ్వాసం నీకు చేతనైతే అక్కడ నుంచుని వాళ్ళని ఎవరిని రానివ్వకుండా చెయ్యి నాకేం అభ్యంతరం లేదన్నాడు ఆయన నేను కూడా మీ అంతటి వాడిని కావాలి అంటే ఏం చెయ్యాలి అన్నాడు సాధన చెయ్యాలి చెయ్యమన్నారు ఏమండి కనుక ఎక్కువగా ఎవరు ఆనందపడతారు సుఖపడతారు పలకరిస్తారు అంటే డబ్బునేవాడిని కనుక అందరి చేత గౌరవాన్ని పొందవచ్చు కానీ పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి రాజ్యాన్ని తిరిగి ఇవ్వమంటే ఇస్తారా ధర్మనందరుని ధర్మానికి కట్టుబడి భీమసేనుడు కానీ అర్జునుడు కాని నోరు మూసుకుని ఊరుకున్నారు దేవేంద్రాలు ఎదురు వచ్చినా ఎదిరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ పాండవుల మధ్య వంద కొడుకులు కలిగి అనేకములైన సైన్యము కలిగినటువంటిని కౌరవసేన ఎంతవరకు నిలబడగలుగుతుందయ్యా ఒక్కసారి ఊహించావా నేను ఇప్పటి సంగతి ఊహించటల్లా పదమూడు సంవత్సరాల తరువాత ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఊహించి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా ఇప్పుడు చెప్పవి నీ పిల్లల ప్రేమతో నేను మాట్లాడానా ద్వేషంతో మాట్లాడానా దుర్యోధనుడు చెప్పాడండి విచికిత్సేవా ప్రళంబేన రాజ్యము సుతయా నిర్దాక్షిణ్యమేవా అన్నాడండి ఏమాత్రం ఆలోచించవలసిన పని లేదు తండ్రి రాజ్యం నుండి విధులు వెడలగొట్టమన్నాడు ఎవరండి అన్నది మనకు ప్రీతికరమైనటువంటి విషయాలను మాట్లాడగలిగితే మన దగ్గర ఉండాలి కాని లేకపోతే వాడు బంధువైనా సరే వదిలిపెట్టాలి కనుక విధులు వెంటనే పంపించమన్నాడు ధృతరాష్ట్రుడేమన్నాడండి నా కుమారుడైన దుర్యోధనుడు చెప్పిన మాట నీకు వినపడిందా అన్నాడు విధులు నువ్వు వెళ్ళమని మాత్రం చెప్పాల ఎట్లా చెప్పాడో ఎప్పుడు చూసినా ధృతరాష్ట్రుడు చూడండి భారతం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వాడు పుట్టినప్పటి నుంచి వంకరగా మాట్లాడడం తప్ప సక్రమంగా మాట్లాడడం మాత్రం అందుకనే భారతానికి ముగ్గురే కారణమన్నారు ఒకరు కృష్ణ పరమాత్మ రెండవవాడు ధృతరాష్ట్రుడు మూడవ వాడు ధర్మానందనుడు ఆ ధర్మానందనుడు ఆనాడే భీమసేను ఆపకపోయినట్లయితే నిన్నటి రోజున ఏమయ్యేదండి ఎప్పుడో యుద్ధంలో పగలగొట్టడం కాకుండా అప్పటికి అక్కడే పగలగొట్టేవాడు ఆ భీమసేనుడు దుశ్శాసనుణ్ణి ఆగేవాడు ఆ సామాన్యుడ బకాసురుణ్ణి చంపాడు హిడింపాసురుణ్ణి చంపాడు జరాసంధుణ్ణి సంహరించాడు ఎంతమందిని మహాబలశాలులైన వాళ్ళను వీళ్ళొక లెక్క కాదు కనుక ఎప్పుడైతే నీ పుత్రుల గురించే నేను మాట్లాడుతున్నానయ్యా అని చెప్పినా పెద్ద కుమారుడైన దుర్యోధనుడు చెప్పిన మాట నీకు వినపడిందా అని ధృతరాష్ట్రుడు అడిగాడో అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాడండి ఇప్పుడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి వెళ్ళగొట్టాడా విదురుడు తనంత తాను వచ్చాడా చెప్పండి తనంత తానే వచ్చాడా వెళ్ళగొట్టాడు ధృతరాష్ట్రుడు బిదురునకు అక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే రే పొద్దున ధృతరాష్ట్రుని గతి కూడా పాండవులకు పట్టిన గతి భలే పడితే ఈ దుర్యోధనుడు ఏ పని చేయడానికి కూడా వెనుకాడని తత్వం కలిగినవాడు రేపొద్దున ఈ ధృతరాష్ట్రుడికి మాత్రం ఈ గతి పట్టదని ఏమున్నది నమ్మకం అందుకని అంటి పెట్టుకుని ఉండాలి అని భావించిన ధృతరాష్ట్రుడే పంపించేశాడు నీకు వినపడింది కదా ఇక నువ్వు ఆ పని చెయ్యి అని చెప్పాడు వచ్చేశాడు ఎక్కడికొచ్చాడు సరాసరే పాండవులను వెతుక్కుంటూ అరణ్యంలో వచ్చాడండి ఎప్పుడైతే విధులుని రాక తెలిసిందో అల్లంత దూరంలో అరణ్యంలో విధులు కనబడేటప్పటికి ఇక్కడని విన తండ్రి అయిన విధులు వచ్చాడయ్యా పరిచారకులు ఎవ్వరూ లేరు ఆయన్ని తోడు లోపలికి తీసుకొచ్చేటువంటి వారు లేరు కనుకనే తన ఐదు తన నలుగురు తమ్ములను వెంట ఎదురు వెళ్ళి సాధారణంగా ఆహ్వానించి ఆ అరణ్యసీమలో ఉన్న బండర్ రాళ్ళనే అతనికి సింహాసనంగా చేసి కూర్చుండబెట్టి నది నుండి నీళ్లు తెచ్చి పాద ప్రక్షాళన చేసి నీళ్లు నెత్తిన జల్లుకుని సేవ చేశాడు నాయనా క్షేమంగా ఉన్నారా కుశలంగా ఉన్నారా మీకు ఇంత కష్టం రావడం అనేటువంటిది నిజంగా విధి బలీయమైనది లేకపోతే నువ్వు చూదమాడడం ఏమిటి నీతో పాటు నీ తమ్ములు కూడా ఈ కష్టాన్ని అనుభవించడం నీ తమ్ములేనా ఎండ కన్నీరుగని కాంతయ్యి అగ్ని పునీతయ్యి ఉన్నటువంటి తేజోదేఘం కలిగిన ఆ కూడా ఇంత కష్టపడుతున్నదయ్యా కాకపోతే దౌమ్యుల వారు ఇటువంటి శౌనకుడు మొదలైనటువంటి వారు మీ వెంట ఉన్నారు కనుక నా మనస్సు కాస్త ప్రశాంతంగా ఉన్నది కనుకనే మనం కూడా సుఖంగా ఉండాలి అంటే మనం ఎవరిని వెంటబెట్టుకుని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా లేదు వాళ్ళ సాహచర్యంలో ఇంటి దగ్గర ఉన్నా మనకు ఎవరి సాహచర్యం కావాలి అంటే శాస్త్ర వేద పండితానం సాహచర్యం అవశ్యం గృహస్థుయోహో అని చెప్పింది ధర్మం ప్రతి గృహస్థుకు ఎవరి సాహచర్యం కావాలి శాస్త్ర వేద విధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కావాలి ఆ సాహచర్యం చేత వాడి జీవితాన్ని వాడు పండించుకునే అవకాశం ఉంటుంది నాయన నేను కూడా మీతోనే గడపటం కోసం వచ్చానయ్యా ఈ మాట చెప్పింది విధుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ధర్మనందరుని కంటి వెంట నీరు తిరిగిందండి అన్నీ ఓడిపోయినప్పుడు కూడా అతనికి దుఃఖం రాలేదు అరణ్యాలకు బయలుదేరి వస్తున్నప్పుడు దుఃఖం రాలేదు తల్లిని వదిలిపెడుతున్నప్పుడు దుఃఖం రాలేదు నేను కూడా మీతోనే ఉండదలుచుకున్నానయ్యా అని అన్నప్పుడు దుఃఖం వచ్చింది ఎందుకు దుఃఖం వచ్చింది అంటే అక్కడ ఉండలేని పరిస్థితి విధురణకు ఏర్పడింది కదా అనే దుఃఖం వచ్చింది అన్నాడు వ్యాసుడు అర్థమైందండి ఎక్కడ ఉండలేని పరిస్థితి తరువాత మాటల సందర్భంలో విదురుడు చెప్పనే చెప్పాడు నన్ను వెళ్ళగొట్టినారయ్యా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు కనుకనే వచ్చేశాను అని విదురుడు మాట్లాడుతూ ఉండగానే సంజయుడు వచ్చాడండి సంజయ నువ్వెందుకు వచ్చావయ్యా విధులు వారిని తీసుకువెళ్ళడం కోసం వచ్చానయ్యా ఎప్పుడైతే విధులు హస్తినాపురాన్ని వదిలిపెట్టి వచ్చేశాడో నక్కలు ఊలలు వేసినాయి అనేక రకాలైన ఉత్పాతములు కనబడినాయి దుశ్యకునములు కనబడినాయి వీటినన్నిటిని గురించి ఆలోచన చేసినటువంటి ఆ ధృతరాష్ట్రుడు సంఖ్యని పిలిచి ఇవన్నీ ఎందుకు వినబడుతున్నాయి ఎందుకు ఇట్లా వస్తున్నాయి సంజయుడు చెప్పాడటండి ఏమని ఆ విధులుని వెళ్ళగొట్టడం చేత నీకు ధర్మాన్ని చెప్పేటువంటి వాడు ఎవ్వడు ఇక లేదు ధృతరాష్ట్రునకు మంచిని చెప్పేవాడు ఎవడు ఉన్నాడండి ఎవ్వలేడు ఎవ్వడూ మంచిని చెప్పేవాడు లేకపోతే ఆచరించడం అనేది ఎట్లా కుదురుతుంది ఆచరణే లేకపోతే అసలే దుర్మార్గుడు నీవు కూడా కనీసం కొంచెమైనా వాడికి అడ్డుకట్ట వేయకపోతే ఈ రాజ్యం అంతా కూడా దుర్భిక్షం పాలవుతుంది అర్థమైందా అండి రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే రెండు లక్షణాలు ఉండాలి ఒకటి రాజు ధర్మపరుడయి ఉండాలి రెండు ప్రజలు అతన్ని అనుసరించే వాళ్ళు అయి ఉండాలి ఈ రెండు జరిగినప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది రాజే అధర్మమునకు మూలమైతే ప్రజలు అతన్ని అనుసరించే వాళ్ళు అయినా ప్రయోజనం ఏం లేదు దేన్ని అనుసరిస్తారప్పుడు అధర్మాన్నే అనుసరిస్తారు అందువల్ల రాజ్యం అంతా ఏమవుతుంది దుర్భిక్షింపాలవుతుంది ధర్మము మీదనే లోకములన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి ఏమని చెప్పారండి వేదోకిలో ధర్మ మూలం ఏమండి ధర్మ మూలం ఇదం ధర్మము వేదముల మీద ఆధారపడి ఉన్నది ధర్మముల మీద లోకక్షేమము ఆధారపడి ఉన్నది ఈ రెండింటికి వ్యాఘాతం కలిగితే వేదానికి ధర్మానికి లోకం ఉండేటువంటి అవకాశం లేదు ఇప్పుడు లోకంలో జరుగుతున్నది అదే కదండి అవునా కాదు ప్రస్తుత లోక పరిస్థితి నిజంగా భారతీయ సంపద ఎంత గొప్పదండి సామాన్యమైన సంపద కాదు ఆ పాశ్చాత్య దేశీయుడు ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఉన్న సంపదనంతను దోచుకుని ఓడలలో వేసుకుని తన దేశానికి వెళ్ళి వచ్చేటప్పుడు మట్టి తెచ్చేవాట్ వాడు ఆ ఓడలు మట్టి పోసుకుని వచ్చేవాడు ఈ దేశస్తుడైనటువంటి ల లాలా లజుపతి రాయ్ వాళ్ళని అడిగట్ట ఏమిరా మట్టి ఎందుకు మోసుకొస్తున్నారు మీ దేశపు మట్టి మాకెందుకు అడిగితే వాడేమని సమాధానం చెప్పాడండి మా దేశపు మట్టి కూడా మీకు ఇవ్వడం మాకిష్టం లేదు లాలా లజుపతిరాయ్ జీవిత చరిత్ర గ్రంథంలో రాసున్నదండి ఆ బ్రిటీషు వాడు చెప్పిన సమాధానం మా దేశపు మట్టి కూడా మీకు ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు మరి ఎందుకు తెస్తున్నామో తెలుసునా ఓడలో కొంత బరువు ఉండాలి కనుక మట్టి వేసుకొస్తున్నామన్నాడు అంటే వాడు ఇక్కడ సొమ్మంతా దోచుకుపోవడానికి వాడికి ఇష్టమేట వాడి మట్టి ఇవ్వడానికి కూడా ఒడుపు మరి మన దేశస్తుల్లో ఇటువంటి భక్తి కలిగిన వాళ్ళు ఇవాల్టి రోజున ఎంతమంది ఉన్నారు ఈ దేశపు రహస్యాలను వాళ్లకు అమ్ముకుని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటే ఉండవచ్చేమో కానీ దేశాన్ని కాపాడడానికి ఎవరున్నారంటే అనేక రకాలుగా మంచి చెయ్యడానికి ప్రయత్నం చేసేవాడిని కూడా చెడగొట్టేటువంటి పాలకులు ఉన్నారు కానీ అనేక రకాల దేశాల్లో తిరుగుతున్నాడు ఆయన ప్రధానమంత్రి అయిన నాటి నుండి అవునా కాదా ఇవాటి రోజున వార్తాపత్రికలు కూడా కదిలితే దేశం మెదిలితే దేశమని ఒక శీర్షిక పెట్టి దాని గురించి ఓ పేజీ మొత్తం రాసింది ఒక్కొక్క దేశానికి వెళ్ళినప్పుడు భారతదేశానికి ఎటువంటి మేలు చేశాడు అనేటువంటిది ఇత పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవీ చేయలేనటువంటి పనిని పద్దెనిమిది కార్యక్రమాలు ఆయా దేశాలతో ముగించుకుని వచ్చాడండి ఇప్పుడున్నటువంటి ప్రధాని వీడు కేవలం సరదాగా తిరుగుతున్నాడు అని మిగతా వాళ్ళంతా కూడా దుమ్ము ఎత్తిపోస్తుంటే దాని భుజానికి ఎత్తుకుని మాధ్యమాలు కూడా చెబుతున్నాయి కనుక ఎటువంటి స్థితిలో ఉన్నాడు వాటి రోజున భారతీయుడు అందుకనే వ్యాసుడు ఏం చెప్పాడో తెలిసిన భారతం అంతా అయిపోయిన తర్వాత చివరి రోజున వస్తుంది ఒక్కటే అన్నాడు నువ్వు భారతీయుడమేనా అయితే భారతం చదువు అన్నాడా ఒక రహస్యం ఇందిరా గాంధీ గారు కూడా భారతాన్ని వారానికి ఒక్కసారి చదివేది చండి పూర్తిగా కూర్చున్నాడు చదివేది కనుకనే ఆవిడ మరణించిన తర్వాత బ్రెయిన్ అడిగారు ఇతర దేశస్తులు ఆ మెదడు ఇద్దరివే అడిగారండి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి స్వరపేటిక ఈవిడ బ్రెయిన్ ఈ రెండు భారతీయులు ఇవ్వలేదు కనుక భారతీయులకు మనసా నమస్కారం చేద్దాం ఇచ్చి ఉంటే ఎట్లా ఉండేదో దేశం ఏమండి కనుక ఏ విధమైనటువంటి భారతం ఇప్పటికీ జరుగుతుందండి జరుగుతున్న దాన్నే ఏనాడు మనకు వ్యాసభగవానుడు అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకున్నట్టుగా చిత్రించి ఈ గ్రంథంలో ఇచ్చాడు మహానుభావుడు ఎన్ని ధర్మాలు చెబుతున్నాడు కనుక నీవు వెళ్ళిపోయిన తరువాత నీ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు ఆ నక్కల ఊళ్ళలు అనేక రకాలైనటువంటి ఉత్పాతముల యొక్క సూచనలు ఇవన్నీ తెలుసుకుని ఎక్కడ ద్వేషం నాశనం అయిపోతుందో అనే భయం చేత నిన్ను పిలుచుకురా మనం అన్నాడయ్యా నీవు లే అన్నది ఆ సంజయుడు ధృతరాష్ట్రునకు ఆప్త మిత్రుడు అక్కడ మంత్రి అంతకన్నా గొప్ప క్వాలిఫికేషన్ అనేది అతనికి లేదు కాకపోతే సంజయుని గొప్పతనం ఏమంటే ధృతరాష్ట్రుడు గాంగారికి కూడా చెప్పలేని రహస్యాలను ఒక్క సంజయునితోనే పంచుకుంటాడు విధునికి కూడా చెప్పలేడు కానీ సంజయుడికి మాత్రం చెబుతాడు అంత ఆంతరంగికుడు సంజయుడు మంత్రి కూడా చిట్ట చివరి దాకా వదిలిపెట్టకుండా వెంట ఉన్నది ఒక సంజయుడే ఎవరిని విధులు కూడా మధ్య మధ్యలో కోపం వచ్చి పారిపోయి తీర్థయాత్రలు చేసినటువంటి సందర్భాలు మనకు భాగవతం వాటిల్లో తెలుస్తాయి చాలా కాలం ఇంట్లో లేకుండా వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు కనుక కానీ అతన్ని వదిలిపెట్టకుండా ధృతరాష్ట్రుణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నటువంటి వాడు సంజయుడు ఒక్కడే ఆ సంజయుణ్ణి పంపించాడు ఇప్పుడు ఎందుకంటే విధులు తీసుకురావడం కోసం ఈ విధుని మీద ఇంత ప్రేమ ఎందుకు కలిగింది ధృతరాష్ట్రునకు తన రాజ్యం ఎక్కడ పాడైపోతుందో అని అంతే తప్ప విధురుని మీద ప్రేమ మాత్రం కాదు ఒకసారి జ్యోధమైపోయిన తర్వాత నీకు వరాలిస్తా తీసుకోమని ఆ ద్రౌపదితో దేనికన్నాడు ధృతరాష్ట్రుడు భీమసేనునికి భయపడ్డాడు దుర్యోధను తొడపగల కొడతానన్నాడు దుశ్శాసను గుండె పగలగొడతానన్నాడు అవునా కాదండి వాళ్ళిద్దరూ బతికి ఉండాలి అంటే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే ఈ ప్రతిజ్ఞలు వదిలేస్తాడు కదా భీమసేనుడు లేకపోతే అంత పని చేస్తాడు అని అనుకుని వరాలు ఇస్తా పొమ్మనమన్నాడు అసలు రెండు వరాలు కాదు మూడో వరం కూడా కోరుకోమన్నాడు ఎన్నైనా ఇస్తాడు ఎందుకంటే తన పప్పము గడుపుకోవడం కోసం ఎంత పని చేయటానికైనా సిద్ధపడేటువంటి వాడు ఎవరయ్యా అంటే ధృత రాష్ట్రుడు అంతే రాజ్యం ఒకటే ధృతం అదే దృష్టి కలిగినటువంటి వాడు ఆ కారణం చేత నిన్ను తీసుకువెళ్ళడం కోసం వచ్చానయ్యా ధృతరాష్ట్రుడు అన్నము నీరు ముట్టడం లేదు విధుడు వచ్చిన తరువాతనే నేను ఆహార సేవనం చేస్తా అన్నాడు గనుక ఆ ధృతరాష్ట్రుని బతికించవలసిన బాధ్యత నీకు ఉన్నది సంజయుడు స్వతంత్రించి ఇంకొక మాట చెప్పాడండి విధురునకు విధురా ధృతరాష్ట్రుడు బ్రతికే ఉండాలి అని నేను ఎందుకు కోరుకుంటున్నాను అంటే దుర్యోధను యొక్క దౌశ్యము ఇంకా పెరగకుండా ఉండడం కోసమే కోరుకుంటున్నా కారణం ఏమంటే దుర్యోధనుడు చేసిందంతా మోసము అన్న సంగతి నాకు తెలుసు కానీ నేను అతడి రాజ్యంలోనే ఉన్నాను కనుక మాట్లాడేటువంటి హక్కు నాకు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడవచ్చు అతడి ఉప్పు తిని బ్రతుకుతున్నా నేను ఆ కారణం చేత నోరు మెదపరాదు అక్కడ ఇక్కడ సత్యం చెబుతున్నా ఒకవేళ నీవు రాకపోతే ధృతరాష్ట్రుడు ఆకారాన్ని తీసుకోక మరణిస్తే దుర్యోధను యొక్క దౌశ్యము ఇంకా పెరుగుతుందే గాని తరుగదు కలి జన్మించిన ధృతరాష్ట్రుడు యుగంలో అందరి రాక్షసులను మించిన రాక్షసుడుగా లోకంలో స్థిరపడిపోతాడు ఆ రాక్షసునకు నాలుగు కోర్రలు ఉన్నాయి ఏమిటో తెలుసునా ఒకటి అహంకారము అనేది రెండవది దుశ్యాసనుడు మూడవది కర్ణుడు నాలుగవ వాడు ఈ నాలుగింటిని చూచుకుని ర్వపడి తాను ఏమీ చేయలేకపోయినా మాయా విద్య చేత శుని యుద్ధ విద్య చేత కర్ణుడు తనను తన తమ్ముడైనటువంటి దుశ్శాసను రక్షిస్తారు అనేటువంటి భ్రమ అనబడే సముద్రంలో మునుగుతున్నాడు తేలుతున్నాడు ఏం జరుగుతుందో నీకు తెలుసు నాకు తెలుసు ధృతరాడు లేకపోతే ఇంతకన్నా దుర్మార్గం జరిగి నష్టపడకుండా హాయిగా గడపవలసిన హస్తినాపుర ప్రజలంతా దుఃఖబడతారయ్యా అన్యాయంగా పాడైపోయేది ఎవరండి ప్రజలు ఏమండి ప్రధానమంత్రి గారు ఫలానా రోజున పలానా చోట్ల బయలుదేరుతున్నారు ఈ మార్గం కూడా ఆ ఊరు పెడతారు అక్కడ మధ్యాహ్నం భోజనం చేస్తారు ఓ అరగంట పలానా భవనంలో విశ్రాంతి తీసుకుంటారు అక్కడ నుంచి కాలిబాటను బయలుదేరి పలానా ఊరు పెడతారు మొత్తం ఆయన టూర్ మ్యాప్ అంతా పేపర్లో ఇస్తున్నారా లేదా మందు పాత్రలు పెట్టక ఏం చేస్తారండి నేను చెప్పిన మాట సత్యమా అసత్యమా ఒక భారతీయ ప్రధానిని ఒక తుపాకీ నాబ్ వెనక భాగంతో తల మీద కొట్టి పగల కొట్టి చంపడానికి సైనికులలో ఉన్న ఒక్కడే సిద్ధపడితే మనం చూసాం చూసామా లేదా ఎటువంటి దుస్థితి అది వాడికే రక్షణ లేకపోతే దేనివల్ల రక్షణ లేకపోయినా ఇతర దస్తులు వేసేటువంటి కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి ఈ పని చేస్తున్నారు ఇదంతా దేనికోసమయ్యా అంటే సంపాదన డబ్బు నేను పోయినా సరే నా కుటుంబానికి కోట్ల రూపాయలు వస్తాయి కనుక వాణ్ణి చంపి వెళ్ళిపోదాం పోతే పోతా లేదా జైల్లో కూర్చుంటా కనుక ఏది ప్రధానమైంది ఇప్పటి రోజున ధర్మం ప్రధానం కాదు ధనము ప్రధానమైంది అర్థమైందండి కనుక ఏ విధంగా బ్రతకాలో మనకు చెబుతోంది భారతం వాడవాడలా వీధి వీధిన భారత కథలు వినిపించగలగాలి అలా వినిపించగలిగితే కనీసం పది మందిలో ఒక్కరైనా మారగలిగితే ఇండి కోట్ల ప్రజలలో కొంచెం చలనం రాకపోదు ఎందుకంటే వ్యాసుని శ్రమ అటువంటిది అందువల్ల సంజయుడు చెబుతున్నాడు నీవు కనుక రాకపోతే దేశం హస్తినాపురం ఇంకా అల్లకల్లోలం అవుతుందయ్యా ధృతరాశ్రుడు బ్రతికి ఉండడయ్యా నా మాట వినవయ్యా రావయ్యా ఎప్పుడైతే రావయ్యా అన్నాడో ధర్మనందనకు చెప్పాడు ధర్మనందన సంజయుడు చెప్పినది కూడా వాస్తవమే ఒకవేళ ధృతరాష్ట్రుడు ఉంటే కనీసం అప్పుడు కాకపోతే అప్పుడైనా ఉరేనాన్న ఇది మంచిది కాదురా అని వాడినేదో బతికిలాడతాడు ఆ గుడివాడు ఏవండి ఆ పరిచిలాడితే ఏదో ఒక క్షణంలో వాడు ఒప్పుకునే అవకాశం ఉంటుంది అసలు ధృత్రాక్షుడే లేకపోతే దుర్యోధనుడికి చెప్పేటువంటి వాడు ఎవడు భీష్ముడు చెబితే వింటాడా నేను చెబితే వింటాడా కనుక నేను అక్కడ ఉండడమే ధర్మం అని మాట్లాడిన తర్వాత తోస్తున్నదయ్యా నేను బయలుదేరి పెడుతున్నానయ్యా అన్నాడు పితురుడు రావడము అయ్యింది అర్థమైందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు మొసలి కన్నీరు కార్చాడు విధురా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు మనస్సు ఏమిటోగా ఉన్నదయ్యా నా ప్రక్కన కూర్చుని చక్కగా అనేకమైనటువంటి నీతి శాస్త్రములు ధర్మశాస్త్రములు చెప్పేటువంటి వాడు ఎవడున్నాడయ్యా ఎన్ని చెబితే ఏం ఉపయోగం అండి వీడు చేస్తాడా పెడతాడా కార్టర్ పెడితే ఎంతో వీధులుడు చెప్పినా అంతే ఏమైనా ప్రయోజనం ఉందా అండి ఏ రోజు అది తిరుగుతూనే ఉంటుంది దానికి ఏం ప్రయోజనం లేదు ఈ ధృతరాష్టడు విన్నా ప్రయోజనం లేదు ఆచరించడు ఏమండి సామాన్యుడా సనకసనందనాధులే వచ్చి ధృతరాశునకు చెప్పారటండి సనకసనందనాథులంటే ఎవరండి సాక్షాత్ భగవంతుని యొక్క మొట్టమొదటి అవతారమే శనకస నందనాథం పురుషార్థముల యొక్క రూపం వాళ్ళు వచ్చి చెప్పారు ధృతరాష్ట్రీ చేసేది తప్పయ్యా నీ విధానం సరైనది కాదయ్యా ధర్మం కాదు ఇది న్యాయం కాదు అనేక రకాలైన ఉపాఖ్యానాలు చెప్పి అనేక రకాలైనటువంటి స్థితిలో చెప్పి ఓదార్చడానికి చూసి అతన్ని మార్చడానికి చూస్తే ఆ ధృతరాష్ట్రుడు చిట్ట చివరికి ఏమున్నాడండి అయ్యా మీరు చెప్పేవన్నీ బాగున్నాయి ఇందులో అసత్యం లేదు మొత్తం అంతా సత్యమే కానీ నా పెద్ద కొడుకు ఏది చెబితే అది చెయ్యాలి అనిపిస్తుంది గాని నా మనస్సుకు ఇది సత్యము కదా అది చేదాము అని నా మనస్సుకు ఆలోచన రాదు ఏం చెయ్యమంటారు అన్నాడండి ఇగవాడికి చెప్పి ప్రయోజనమే ఉంది తేవండి కాకపోతే మానవ ప్రయత్నం అనేది జరగాలి రాయి వెంటనే కరగదు అరగదు అలానే ఊరుకుంటే కుదురుతుందా ఆ సుత్తి ఉలి తీసుకుని ఆ రాయి మీదే కూర్చుని శిల్పకారులు ఎన్నో దెబ్బలు కొట్టగా కొట్టగా కొట్టగా కొట్టగా ఎప్పటికో ఆ బొమ్మగా మారుతుంది ఆ రాయి మారిన బొమ్మను తీసుకెళ్ళి ఎక్కడ గుళ్ళో పెడతారు మారని రాయిని ఎక్కడ పెడతారు మెట్ల దగ్గర వేస్తారు దాన్ని తొక్కుతూ ఉంటారు లోపలన్నది రాయే బయట ఉన్నది రాయే లోపలున్న దానికి మాత్రం దండలు వేస్తారు అగరత్తులు వెలిగిస్తారు కర్పూరం వెలిగిస్తారు బయట ఉన్న రాయినేమో తొక్కి తొక్కి చంపుతారు ఎందుకంటే అన్ని దెబ్బలు భరించింది అది ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మారింది అవునా కాదా అలా మార్పు కోసం చేసే ప్రయత్నమే ఈ విధులాదులంతా చేసే ప్రయత్నం ఎవరి ప్రయత్నం వాళ్ళది ఇక్కడ అరణ్యంలో ధర్మనందనుడు సూర్యోపాసన చెయ్యడానికి సిద్ధపడ్డాడండి చక్కగా నది ఒడ్డున కూర్చున్నాడు యమునా నది ఆ యమునా నది ఒడ్డున రోజు యమునా నది స్నానం తపస్సు రక్షకులు ఎవరయ్యా నలుగురు అన్నదమ్ములు సేవకులు ఎవరయ్యా ద్రౌపది సేవకుల చేత తాను సేవ పొందేటువంటి ద్రౌపది ఇవ్వటి రోజున వారికి సేవకురాలయ్యింది అనేక మంది రక్షణతో చుట్టూ వలయంతో ఉండేటువంటి పాండుపుత్రులు నిన్నటి దాకా సౌఖ్యాలు అనుభవించారు తెల్లవారేటప్పటికి ఎక్కడున్నారో అరణ్యాల్లో ఉండాలి కనుక విధి ఏ విధంగా ఆదుకుంటుందో చూడండి ఏమండి మూల చిత్తంకి సమాచితైకి తపసా పక్ష్యతేత్ర నిర్విచత స్థిరత ఏ తృణ ఆ తపస్సుకు కూర్చున్నటువంటి ధర్మానందనకు వాళ్ళు చేసే సేవలు కానీ ఇంతకు ముందు వదిలినటువంటి సంపద కానీ తాను పరిపాలించిన రాజ్యం కానీ కూడా ఆ తపస్సులో ఎప్పుడైతే నిమగ్నం అప్పుడు ఎలా కనబడినాయి అంటే గడ్డి పరకవలే కనపడినాయి ఎలా కనపడినాయండి తృణవతు గడ్డి పరకవలే కనబడినాయి తపస్సు అంత దివ్యమైనది మనం చెప్పుకున్నాం కదా తకారో జన్మవిచ్ఛేద పకారో పాపనాశన తప ఇత్య ఆ తపస్సు వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది జన్మరాహిత్యం దేనివల్ల కలుగుతుందండి పాప పుణ్యనాశనము వల్ల కలుగుతుంది ఒక పాపమే కాదు పుణ్యం కూడా నశిస్తుంది ఈ రెండు నశించినప్పుడు మాత్రమే ఘోరమైనటువంటి తపస్సు చేస్తే సూర్యభగవానుడు ఆవిర్భవించాడండి దివ్యమైనటువంటి తేజోమూర్తి ఆవిర్భవించాడునైనా ఎందుకు తపస్సు చేశావు అని అడిగాడండి ధర్మనందనుడు ఏమన్నాడో జాగ్రత్తగా మనం తినాలి సర్వై అనుగమంతి బ్రాహ్మణానం ప్రత్యక్ష భగవన్ అనుగమతి బ్రాహ్మణా ప్రత్యక్ష అం ఆహారం బ్రాహ్మణా దుఃఖభాగి స్వేచ్ఛ్యా ఆహారం ప్రార్థ్యతే చాలా అందంగా చెప్పాడంట చాలామంది బ్రాహ్మణులు నా వెంట నన్ను అనుసరించి వాళ్లకు ఈ విధమైనటువంటి శిక్ష లేకపోయినా నా వెంట వస్తున్నారయ్యా అరణ్యవాసం నాకు నా తమ్ములకు నా భార్యకే తప్ప వాళ్ళకేం లేదు ఎందువల్ల వాళ్ళు వచ్చారో తెలీదు ఇప్పుడు నేను వాళ్ళని వదల్లేను వాళ్ళు నన్ను వదలలేను అటువంటి స్థితిలో నేనైతే కందమూలాదులు తినడానికి సిద్ధమే కానీ ఆ బ్రాహ్మణులకు కూడా కందమూలాదులు ఏం పెట్టమంటావయ్యా ఎంతకాలం పెట్టమంటావు ఇంత ఆహారాన్ని వాళ్లకు పెడితే వాళ్ళ యొక్క మేధస్సు వల్ల నాకు ప్రయోజనం ఉంటుంది కారణం ఏమంటే భోజనం చేయటం ఒక యజ్ఞం అండి భోజనం చేయటం అనేటువంటిది ఒక యజ్ఞం వినపడుతుందా అందరికీ వినపడుతుందా ఒక యజ్ఞం యజ్ఞం అంటే మరి అగ్నిహోత్రం ఉండాలి కదా ఈ లోపల కూడా ఓ అగ్నిహోత్రం ఉన్నది జఠరాగ్ని దాంట్లో వేసేటువంటి హవిష్యే భోజనం హవిష్భాగాలు వేసేటప్పుడు ఎట్లా వేయాలి నేర్తితో కలపకుండా హవిర్భాగాలు వేయకూడదు కనుక బ్రాహ్మణునకు అన్నం పెట్టేటప్పుడు ఎట్లా పెట్టాలి స్వామి నెయ్యి వెయ్యి మాకండి అందులో అయిపోయినట్టున్నది అంటే అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాము శర్మగారు అయిపోతుంది కదా అని డబ్బా అక్కడ పెట్టుకుని చూస్తూ కూర్చుంటావా ఏమండి మొత్తం అందులో ఉన్నదంతా నొక్కి నొక్కి నొక్కి నొక్కి మరీ దాని మీద వేసేసారు మనం ఎందుకంటే ఇది బ్రాహ్మణుడు తింటున్నాడు కదా నెయ్యి లేకుండా వాడు తినకూడదు ఒక్క బ్రాహ్మణుడే కాదు ఎవరు తిన్నా ఎవరికైనా లోపల ఉండేది జఠరాగ్నే కదండి అందుకనే ముందు ఏం చేయాలి పాత్రాభికారం ఆ తరువాత ఉపస్థితి ఉపస్థితి అంటే వడ్డన చేయడం ఆ వడ్డన కూడా ఎలా చేయాలో లెక్క చెప్పారు దాని ప్రకారం అందుకనే ఒక ఆయన చెప్పాట ఒకళ్ళింటికి భోజనానికి వచ్చాడు అమ్మ నాకు అన్నం పెడతారా అని అడిగాడు దాని దేవుందండి మా ఇంట్లో పోడు అంతమందికి పెడుతూ ఉంటాం మేము పద్ధతి ప్రకారం పెడితే నేనే మీకు పదివేలు ఇస్తానన్నట్ట అంత పద్ధతిగా పెట్టాలి పెట్టేటప్పుడు అర్థమైందండి జాగ్రత్తగా వడ్డన చేయాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి పాత్రాభికారం అయిపోయిన తర్వాత అన్నాభికారం కావాలి ప్రాణాహుతులు తీసుకున్న తరువాత మళ్ళీ ముక్తాభిగారము అని చెప్పారు కలుపుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వెయ్యాలి పూర్వపు రోజుల్లో అయితే పోసుకునేవాళ్ళు అర్థమైందండి పోసుకోవడము అనే మాట కూడా ఖచ్చితం అండి ఎందుకని అంటే శివపురాణంలో మాట చెప్పబడి ఉన్నది మీరు భయపడను అంటే చెబుతా పేరుకున్న నెయ్యి వేసినటువంటి వారికి మరు జన్మలో బొల్లి వ్యాధి వచ్చును అని ఉన్నదండి శివపురాణం చెప్పింది పేరుకున్న నెయ్యి వేయకూడదు వెన్నపూస వేయవచ్చు అర్థమైందండి ఆ వెన్నను కరిగించిన తర్వాత వచ్చిన నెయ్యి ఉన్నదే కరిగినది మాత్రమే వెయ్యాలి కాకపోతే కరిగించే తీరుబాటు లేక మనం ఏం చేస్తాం కరిగించే వస్తువు కూడా లేకపోతే ఏం చేస్తామండి మా చిన్నప్పుడు మా వదిలి గారు నెయ్యి వెయ్యాలి అంటే మళ్ళీ పొయ్యి వెలిగించడం దాని మీద పెట్టడం ఓ కాగితం తీసుకొచ్చి దాన్ని వెలిగించి దాని మీద నేతి కింద పెట్టేవారు ఒక్క క్షణం అయ్యేటప్పుడుకి అది కరిగిపోతుంది ఆ కరిగిన నెయ్యి వేసేవారు తప్ప పేరుకున్న నెయ్యి వేసేవారు కాదు ఆ పేరుకున్న నెయ్యి వేసిన ఒకవేళ తెలిసో తెలియకో వేస్తే కలుపుకునేవాడు దాన్ని చితుపుకుని కలుపుకోవాలి అని చెప్పారు మొత్తం చేతికి రాసుకుని నెయ్యిగా చేసి అప్పుడు కలుపుకోవాలి ఇవన్నీ ధర్మాలే ఏ ధర్మాలయ్యా అంటే భుక్త ధర్మం భోజన ధర్మం ఎందుకంటే కేవలం తినడానికి ఇన్ని ధర్మాలా కాదు అది తిండి కాదుగా యజ్ఞము అని చెప్పాము కనుక యజ్ఞం పరిపూర్ణంగా చేయాలి పైగా వాళ్ళు బ్రాహ్మణులు భూసురులు ఏ విధంగా నేను అన్నం పెట్టాలి వాళ్లకు నా వెంట వచ్చిన వాళ్లకు రసాన్నములతో తినేటువంటి వాళ్ళే అటువంటి వాళ్ళు ఇప్పుడు నాతో పాటు కందమూలాదులు తినడానికి ఇష్టపడి నా వెంటబడి వస్తున్నారయ్యా కనుక దయచేసి వాళ్లకు ఆహారాన్ని పెట్టేటువంటి అవకాశాన్ని నీవు మాకు కల్పించవయ్యా నా వెంట ఉన్నంత వరకు ఈ పదమూడు సంవత్సరాలు ఆ పదమూడు సంవత్సరాల తర్వాత మా రాజ్యం మాకు వస్తుంది మా రాజ్యంలోకి వెళతాం వాళ్లకు ఏది కావాలంటే అది నేను రాజ్య భోగములన్నీ కూడా వాళ్లకు నేను ఇవ్వగలుగుతా కానీ పదమూడు సంవత్సరాలు నేను పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం సూర్యభగవానుడు వెంటనే అడిగాడండి ఎందుకు చేయవలసి వచ్చను అని అడిగాడు ఏమిటి ఎందుకు చేయవలసి వచ్చెను వాడికి తెలీదండి కొంచెం పల్లి పల్లి ఆకాశంలో కూర్చుని చూస్తున్నాడే వాడు ఏమి అడిగాడండి ఎందుకు చేయవలసి వచ్చెను ఏమిటది అరణ్యవాసం అజ్ఞాతవాసం జూదమాడుట చేత అన్నాడు ఒక్క చిరునవ్వు నవ్వాడు ఎవరండి సూర్యభగవానుడు ఎందుకు నవ్వాయ్యా అని అడిగాడండి రాబోయే కలిని సూచించి జూదమాడెను కదా అని హసించితి అన్నాడు ఎవరు జూదమాడారని చెప్పాడు సూర్యభగవానుడు ధర్మమే జూదమాడను దేన్ని సూచిస్తూ కలిని సూచించుచు ఆ కారణం హసించితి అన్నాడు దివ్యమైనటువంటి ఒక రాగి పాత్రను ఆ ధర్మనందనుకు ఇచ్చాడండి ఇది అక్షయ పాత్ర నీకు అతిథులుగా ఉన్న వారికి అందరికీ ముందు భోజనం పెట్టాలి ఆ తరువాత నీ తమ్ములు తినాలి ఆ తరువాత నీవు తినాలి ద్రౌపది తిన్న తరువాత దీని నుండి ఒక్క మెతుకు కూడా రాదు అదేదో తినికి కడిగి బోర్లించడం కాదండి ఏ రోజుకారోజు పరమావధి ఏమిటి దానికి ద్రౌపది భోజనం చేయడం ద్రౌపది భోజనం అయిపోయిన తర్వాత అందులోంచి ఒక్క మెతుకు కూడా బయటికి అందులోనే మెతుకు ఉంచగలిగితే ఎంతమందికైనా ఎంతసేపయినా పెట్టవచ్చు దాన్ని ఏమంటామండి అక్షయము లక్ష మంది భోజనం చేయడానికి సంకల్పం చేసి ఏడు వంటశాలలు ఏర్పాటు చేసి ఆ వంటశాలలో అన్నం వండియ కావలసిన పదార్థాలన్నీ వండితే రెండు వేల ఐదు వందల మందికి వంట పదకొండున్నర ఏడప్పటికీ అయ్యేది ఒక్కొక్క దాంట్లో ఏడు వంటశాలల్లో రెండు మందికి మూడు మందికి అయితే మొత్తం ఎంతమందికి సరిపోతుందండి ఏడు ఎంత పద్నాలుగు లక్ష అంటే ఎన్నివేలు అంతమందికి ఎట్టా అడ్డం చేయాలి ఆ అమ్మ జీబులో కూర్చుని ఆ వంటశాలల దగ్గరకు వచ్చి ఆ పాత్రల వైపు తన దృష్టిని సారించి ఇక వడ్డన మొదలు పెట్టండి అంటే ఆ పాత్రలలో వండినవే లక్ష మంది కాక ఆ లక్ష మంది పైన వచ్చినా సరిపోతే మరుసటి రోజు కూడా అవే పదార్థాలు వడ్డించారు మళ్ళీ ఆ అన్నం చెడిపోలేదు ఆ పప్పు చెడిపోలేదు ఆ కూర వాసన రాలేదు ఎప్పటికీ అవే ఉంటే రెండు రోజులు గడిచిన తర్వాత కూడా అమ్మ ఇంకా అదే వడ్డం చేయమంటావా అంటే ఆ చెరువుల్లోనూ ఆ నదుల్లోనూ వేయండిరా మిగిలిపోయినవి ఆ ఆ లోపల ఉన్న జలచరాలు అవి తింటాయి పొలాల్లో చల్లండి అక్కడ ఉండే క్రిమి కీటకాలు తింటాయి అని చెబితే పొలాల్లో చల్లారు చెరువుల్లో పోశారు నదుల్లో వెత చల్లారు ఎన్ని జీవరాశులు తిన్నాయండి ఎలా తినగలిగారు సూర్యభగవానుడు ఇచ్చిన అక్షయ పాత్రే ఇక్కడ కూడా ఉన్నదండి కనుకనే అంతమందికి సరిపోయేది ఎట్లా సరిపోతుందండి కేవలం దృక్కుల మాత్రం చేత చూపు మాత్రం చేతనే అక్షయతత్వాన్ని అందించినటువంటి కారణం ఏమంటే సాక్షాత్తు విశ్వజనాన్ని అందులో ఏమాత్రం సందేహం లేదు కనుకనే సరిపోయింది ఇది ఏమైనా ఎగ్జాగరేషన్ అంటామా చూసినటువంటి సాక్షులు ఉన్నారు అర్థమైందండి సాక్షులు ఉన్నారు ఇక్కడ ఏదో అబద్ధం చెబితే వాళ్ళు పొందేదేమున్నది దీంట్లో కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ అక్షయమనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంటే హృదయగతం నుంచి వస్తుందండి ఆ సూర్య భగవానుడు కూడా వాళ్ళు నిరంతరం అలా భోజనం చేయాలి ఇక్కడ ధర్మరాజు కూడా తన కోసం అడగల నేను కందమూలాదులు తింటానన్నాడు కానీ నా వెంట ఉండేటువంటి బ్రాహ్మణులు కూడా అలా తినటం బాగుండలేదయ్యా నేను భరించలేకుండా ఉన్నానయ్యా కనుక వాళ్ళ కోసం ఏదైనా ఆహారం కలిగేటువంటి మార్గాన్ని చెప్పవయ్యా నువ్వు అక్షయ పాత్ర అడిగాడా ధర్మానందనుడు అడగలేదు వాళ్ళకి ఆహారం పెట్టే మార్గం చెప్పవయ్యా అన్నాడు కనుకనే సూర్యభగవానుడు ఎవరి కోసం ఇచ్చాడు వాళ్ళందరి కోసం ఇచ్చాడు వాళ్లకు అడిగావు గనుక నీవు కూడా స్వీకరించమన్నాడు ఆనాటి నుండి ఆ బ్రాహ్మణులకు జిలేబీ కావాలంటే జిలేబీ వచ్చిందండి మైసూర్పాక్ కావాలంటే మైసూర్ పాక్ వచ్చింది కామధేనువు ఏది అడిగితే ఎలా పెడుతుందో దాన్ని అదేవిధంగా అక్షయపాత్ర నుంచి ఆ బ్రాహ్మణుల కొరకు ఏది కావాలి అంటే అది వచ్చింది ముందుగా ఎవరికి పెట్టేవారు అంటే మొత్తం బ్రాహ్మణులకందరికీ పెట్టేవారు ఆ బ్రాహ్మణుల తరువాత తమ వెంట వచ్చినటువంటి గ్రామస్తులు కొద్ది మంది ఎంత చెప్పినా వినక వెళ్ళక వారి వెంటనే ఉన్నటువంటి వాళ్లకు పెట్టేవారు ఆ తరువాత తమ్ములు ఆ తరువాత ధర్మానందనుడు ఆ తరువాత ద్రౌపది రోజుకు ఒక్కసారి మాత్రమే సూర్యభగవానుడు కూడా ఎందుకు చెప్పాడు అంటే అది గొప్ప ఆరోగ్య సూత్రం అండి ఒక్క పూట అన్నం తినటం అనేటువంటిది గొప్ప ఆరోగ్య సూత్రం తీర్థక్షేత్రాలలో ఎప్పుడూ కూడా ఏకభుక్తం అధ శయనం అని చెప్పబడి ఉన్నది శాస్త్రం మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రికి ఏం చెయ్యాలి పలహారం మాత్రమే చేయాలి ఉపాహారం అంతే తప్ప భోజనం చేయరాదు ఇది సిద్ధ క్షేత్రాలలో ఇలా ఉండాలి అనేటువంటిది శాస్త్రవచనం అర్థమైందా రెండు పూటలు కాదయ్యా నేను మూడు పూటలా తింటాను అంటే ఇక చెప్పగలిగింది లేదు అసలు రెండు పూటలు తింటమే తప్పు ఏమండి ఎన్నిసార్లు తినాలి భోజనం ఒక్కసారి రాత్రికి చేయవలసింది అల్పాహారం ఇది ఆరోగ్య సూత్రం ఒకవేళ అక్కడెక్కడా అల్పాహారం దొరకదు అన్నమే పెడతారండి అది కూడా ఎట్లా తినాలండి కాస్త మజ్జిగు పోసుకుని తినలేవాలి తప్ప మళ్ళీ పప్పు మళ్ళీ కూర మళ్ళీ చట్నీ మొత్తం అన్నీ వేసుకుని తిన్నట్టయితే అది అల్పాహారం కాదు కనుక ఏక భుక్తం ఒక్క పూట మాత్రమే ఇప్పుడు ఈ బ్రాహ్మలకు కానీ వీళ్ళకు కానీ ఎవ్వరికైనా ఆ సూర్యభగవానుడిచ్చేటువంటి అక్షయ పాత్ర ఎన్నిసార్లు పెడుతుంది రోజుకొక్కసారే పెడుతుంది సాయంకాలం పూట వాళ్ళు ఏం చేయాలండి కందమూలాదులే తినాలి ఆ దుంపలు తినాలి ఏది దొరికితే అది ఒకవేళ ఏది దొరకకపోతే నది జలపానం అంతకు మించి ఇంకొకటి లేదు ఎందుకంటే వీళ్ళు అరణ్యాలలో ఎన్నిక ఎన్ని సంవత్సరాలు గడపాలి పన్నెండు సంవత్సరాలు గడపాలి ఆ శారీరకమైనటువంటి రుగ్మతలు ఏవి రాకుండా జాగ్రత్తగా వాళ్ళు ఉండగలగాలి అంటే ఆహార నియమం కావాలి ఆ కారణం చేత ఆ విధమైన స్థితి కలిగిన దివ్యమైన అక్షయ పాత్రను పొందాడండి ఈ పరిస్థితులు ఇలా ఉంటే మార్కండేయుల వచ్చారు ఆశ్రమానికి ఎక్కడా ఆశ్రమానికి ఈ అరణ్యంలో కైరవ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అరణ్యం పాండవుల మొట్టమొదటి మజిలి అర్థమైందండి హత్యాపురం నుంచి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పాం కైరవ పర్వత ప్రాంత అరణ్యము కైరవము అనేటువంటి పర్వతం అండి గుర్తు పెట్టుకోండి ఇరవై నాలుగో తారీఖు పరీక్ష పెడదామా నమస్కారం ఎందుకంటే ఇది భారతం అండి ఏ భాగవతం రామాయణం అయితే పెట్టవచ్చు కానీ భారతం ఉన్నదే సముద్ర గర్భం అది అర్థమైందా ఇప్పటికిది నేను భారతం చెప్పడం పదహారోసారి భాగవతాలు అయితే చాలా అయిపోయినాయి కానీ భారతం మాత్రం పదహారోసారి అయినా సరే రోజు విద్యార్థి చదువుకున్నట్టు నేను చదువుకునే వస్తున్నా ఎందుకంటే ఎన్ని పేర్లు ఉన్నాయండి ఎన్ని విశేషాలు ఉన్నాయి ఎన్ని ఉపాఖ్యానాలు ఎన్ని కథలు వీటినన్నిటినీ ఒకటానికొకటి అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే చాలా చాలా చాలా చాలా కష్టం అటువంటి వాటిని అన్నిటినీ గుర్తుపెట్టుకుని రాబోయేటువంటి జాతికి అందించినటువంటి ఆ వ్యాస భగవాను మనం కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవడం కాదు దాహం తీర్చుకుంటే కానీ తీరం అంత దివ్యమైన ఉపకారం చేశాడండి వ్యాసుని ఉపకారం సామాన్యమైనది కాదు అప్పుడప్పుడు నేను ఆనందపడుతూ ఉంటాను ఎందుకంటే కనీసం ఆయన రాసిన గ్రంథాలు కొన్నైనా నా దగ్గరకు వచ్చిన పది మందికి నేను చెప్పగలుగుతున్నాను కదా ఈ విధంగా ఆ ఋషి రుణాన్ని తీర్చుకోగలుగుతున్నాను కదా అని తృప్తిపడుతూ ఉంటా ఇది కూడా పరిపూర్ణమైనటువంటి రుణం తీర్చుకోవడం అంత దివ్యమైనటువంటి సేవ చేశాడు లోకానికి వ్యాసభగవానుడు జై వ్యాస భగవాను జై ఆ సూర్యభగవాను వద్ద నుండి వచ్చినటువంటి దివ్యమైన అక్షయ పాత్రను తీసుకున్నాడు ధర్మనందనుడు తమ్ముల వద్దకు భార్య వద్దకు చేరాడు ఆ బ్రాహ్మణులంతా ఇప్పటిదాకా అతడి తపస్సు పరిపూర్ణం కావాలి సఫలం కావాలి అని వాళ్ళు కూడా తపస్సు చేశారు ఇప్పుడు సఫలీకృతమై తిరిగి వచ్చాడు పరమానందంగా జరిగిన విషయం తెలిసింది ఇప్పటి నుంచి ఆ బ్రాహ్మణులకు రసాన్నములు పెడుతున్నాడు ఏది కావాలంటే అది వస్తున్నాయి ఆనందంగా వాళ్ళు తింటున్నారు ఆ ధర్మానందనుడు కూడా తింటున్నాడు భోజనానికి ఏమీ ఇబ్బంది లేదు రెండో భోజనం చేసే అలవాటు వాళ్ళకి లేదు కనుక దాన్ని గురించినటువంటి ఆలోచన లేదు అలా ఆ అరణ్యంలో ఉన్న వారి వద్దకు మార్కండేయుడు వన సంచారం చేస్తూ వచ్చాడు వచ్చినటువంటి మార్కండేయుల వారికి అర్ఘ్యపాత్యాదులు ఇచ్చారు ఇది అరణ్యం కదా మన సొంతిల్లా ఎవరిని గౌరవిస్తాం అని అనుకోలేదండి పాము ఎక్కడ ఉంటే అదే వారి ఇల్లుగా భావించాడు ఆ శునకుడు చెప్పాడు కదండి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఏమని చెప్పాడు నీ ఇంటికి స్తంభాలు ఆకాశమే నీ ఇంటికి పైకప్పు దిక్కులే నీ ఇంటికి గోడలు నీవు ఎటు వెళ్ళదలుచుకుంటే అటువైపు సింహద్వారము అన్నాడు కనుక నీవేమీ దిగులు పడవద్దయ్యా అన్నాడు అటువంటి ఇంటికి వచ్చాడు ఇప్పుడు మార్కండేయుల వారు ఆ మార్కండేయుల వారు వచ్చిన ఆయన చాలా మీరు కష్టాల్లో ఉన్నారు అని విన్నాను నేను కౌరవులైనటువంటి దుర్యోధనాదులు కుయుక్తి చేత మీ సంపదలన్నీ దోచుకున్నారని విన్నాను జ్యూతము వ్యసనం మార్కండేయుల వారు చెప్పినటువంటి మాట అండి ంత ధర్మపరుడమైన నీకు వ్యసనం ఎట్ల పే ఈ వ్యసనాన్ని నీవెట్లా స్వీకరించావు ధర్మరాజు ఆ ప్రశ్న అడగంగానే వెంటనే రాజధర్మేణ మహానుభావ రాజధర్మం చేత వెళ్ళవలసి వచ్చింది గాని వ్యసనముగా మాత్రం నేను వెళ్ళలేదు సందేహం ఎవరికి వచ్చిందది మార్కండేయుడంతటి వాడికి వచ్చింది నువ్వు ఎందుకు వచ్చావయ్యా జీతం వ్యసనం కదా పైగా ఎటువంటి వ్యసనం మిగిలిన వ్యసనముల కన్నా తులియమైనటువంటిది అందువల్ల నీకు ఎటువంటిది రాదగింది కాదు ఎందుకు వచ్చింది ఒక్కడే మాట రాజధర్మేనా కేవలం రాజధర్మం చేతనే నేను వెళ్ళవలసి వచ్చింది లేకపోతే వెళ్ళవలసిన ఆవశ్యకత నటు వ్యసనేనా వ్యసనం చేత మాత్రం కాదు వెంటనే ఆ మార్కండేయుల వారు చెప్పారండి ఇవేమీ కాదయ్యా విధియుక్తే అన్నాడు ఆయన ఏమన్నారండి చాలా బలీయమైనదయ్యా సాక్షాత్తు పరబ్రహ్మే కోసల దేశంలో దశరథుని ఇంట కౌశల్య గర్భ కుమారుడుగా జన్మించాడు ఆ జన్మించినటువంటి వాడు ఎంతో హాయిగా గడిపాడు చిత్తవరికి ఒక స్త్రీ యొక్క వాంఛ చేత దశరథుడు ఏమీ మాట్లాడలేని స్థితిలో దశరథుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చిందండి మనం చెప్పుకున్నాం దశరథుడు అనే పేరు ఎందుకు వచ్చింది చెతే ముందుకెడతా చాలా కష్టపడి స్వామివారు చిత్రకూటం తీసుకెళ్లి కూర్చోబెట్టి మొత్తం అంతా వినిపించారండి స్వామివారు చేసిన ప్రయత్నానికి ఫలితం ఏంటి నా పెద్దలరా ఇంకెప్పుడు నువ్వు రామాకరా చెబితే చెప్పాలి కాని ఇట్లా ప్రశ్నలు అడుగుతావా మామని ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఈ పది రథములు వాటి వల్ల కోరికలే ఆ రథములకు పోంచబడిన గుర్రములు ఆ రథములను తాను ఒక్కడే అధిరోహించి వాటికి కట్టబడినటువంటి గుర్రముల కళెములను తన చేత ఉంచి ఆ రథములను ఆ గుర్రములను తన ఇష్టము వచ్చినట్టుగా నడిపించగలిగిన శక్తి కలిగిన వాడు కనుక దశరథ్రుడు ఇది ఆయనకు వచ్చిన పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు అందుకోసం సామాన్యమైన శక్తేనా అండి అది అటువంటి కనుకనే ఆ పుట్టాడు పరబ్రహ్మ అంత వాడు కూడా కైక కోరికకు ఏమైపోయాడండి తల ఉంచాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు వింటున్నావా ధర్మానందన అప్పుడు రాముని గతి ఏమైంది అరణ్యాల పాలయ్యాడు సర్వం సహా రాజ్య పరిపాలన చేసి ఆనందంగా ఉండవలసినటువంటి రాముడు ఎక్కడికి వెళ్ళాడండి దేహాన్ని ధరించాడా ఎందుకు ధరించాడో ఆ పని చేయాలి ఎందుకు ధరించాడు అనేటువంటి దానికి సమాధానమే రెండు అక్షరాల పదం మార్కండేయులు వారు చెబుతున్నారండి చాలా గొప్ప వేదాంతం చెప్పారు ఆయన ఎందుకు పుట్టాడు అనే దానికి సమాధానము రెండక్షరాల పదము ఏమిటయ్యా విధి అన్నారు ఎందుకు పుట్టాడయ్యా అంటే విధి దాన్ని అనుభవించడం కోసం పుట్టాడు ఇక్కడ ఏది రాసిందో అది జరుగుతుందా జరగదా చెప్పండి జరుగుతుందా జరగదా బ్రహ్మదేవుడు చెప్పాడు చచ్చిపోయిన తర్వాత అయినా జరుగుతుందిరా అన్నాడు అవునండి నారదుడు తిరుగుతూ ఉంటే ఆయనకు పులియ దొరికిందిగా ఎవరికి నారదుడికి ఆ పుర్య మీద ఏదో రాసి ఉంది ఆ రాసి ఉన్నదాన్ని చదవడం దీనికి చేతకాల బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు మా నాన్నే గారు రాసింది ఆయనే చెబుతాడని తీరా సరస్వతీ దేవితో మాట్లాడుతున్నాడు ఏదో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ చాలా కష్టం ఆ సమయంలో వెళ్ళాడు ఈ నారదుడు నాన్నగారు ఇదేమి అంటే చీపో అన్నాడు నారదు అవతలిపోమన్నాడు నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కైలాసానికి చేరుకున్నాడండి ఆ పరమేశ్వరుణ్ణి అడిగాడు ఏమయ్యా మా నాన్నట్ట విసుక్కున్నాడు దీని మీద ఏదో రాసి ఉన్నది నాకు తెలియటం లేదు నీకేమైనా తెలుసా చదివి చెప్పగలవా ఏది ఆ పుర్రె నా చేతికి అన్నాడు తీసుకున్నాడు దాని మీద ఏం రాసింది కించిద్భోగం భవిష్యతి అని ఉన్నది దాని మీద ఏం రాసిందండి భోగం భవిష్యతి అని ఉన్నది రాబోయే కాలంలో చాలా కొద్దిగా భోగాన్ని అనుభవిస్తావు అని దీని అర్థమయ్యా భోగాన్ని అనుభవించడం ఏమిటయ్యా నారదుని ప్రశ్న ఆ పుల్య నా చేతిలోకి రావడమే దాని భోగమయ్యా ఇది ఈశ్వరుని సమాధానము ఏమర్థమైందండి మనకు రాసి పెట్టుంటుంది జరుగుతుంది అనేది వాస్తవం రెండోది ఏమర్థమైందో తెలుసా అండి ఏది భోగమో ఏది రోగమో మనం నిర్ణయించలేము అది కూడా ఎవరు నిర్ణయించాలి ఒకవేళ రాసి పెట్టుందా వాడి పుల్య అయినా భోగాన్ని అనుభవిస్తుంది శరీరం పోతే ఏమండి యోగం యోగమే ఎప్పటికైనా అనుభవించక తప్ప ఉంటే ఫలానాది అనుభవించాము అన్న సంగతి జీవితాంతం గుర్తుంటుందా మనకేమైనా ఉండదు కొంతకాలం పోయేటప్పటికి మరుగున పడుతుంది అర్థమైందా అండి కనుక ఏది మనకు తెలిసేది కాదు అనుభవించేటప్పుడు తప్ప అందుకనే ముందు నుంచి జాగ్రత్త పడితే నీ జీవితం భగవంతునితో సమానమవుతుంది జాగ్రత్త పడకపోతే నీ జీవితం ఇతర జీవరాశులతో సమానం అవుతుంది కనుక మనిషిగా నీకు భగవంతుడు జన్మనిచ్చాడురా నీవు మనీషిగా మారరా అని చెప్పారు మనీషిగా మారాలి అంటే ఎట్లా మన ఈషణ జ్ఞానే ఏ కొంచెమైనా జ్ఞానాన్ని పొందితే అప్పుడు మనీషి అవుతావు అర్థమైందా అండి ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకేం కావాలి అంటే ఇదిగో వాంగ్మయం కావాలి లేదా యోగ సాధన కావాలి లేదా చిత్త చివరి మంత్రం ఏదయ్యా అంటే నామస్మరణాధన్యోపాయం నకి ఏమండి నిరంతరం నామం నామం నా అంత ఎన్ని నామాలు చెప్పిన అన్ని నామాల యొక్క సారం ఒక్కటి ఎన్ని త్రోవలలో ప్రయాణం చేసినా ఈ ఎక్కడికి పెడతాయండి ఎక్కడికి పెడతాయి ఎక్కడికి చేరాలో అక్కడికే వస్తాయి అర్థమైందా కాలేదా కనుక మార్గాలు వేరవచ్చు కాని గమ్యం మాత్రం ఒక్కటి వృత్తమునకు ఆధారము కేంద్ర బిందువే అక్కడి నుంచి బయలుదేరితే వృత్తం దగ్గరికి వెళతాడు వృత్తం దగ్గర నుంచి బయలుదేరితే మళ్ళీ బిందువు దగ్గరికి వస్తాడు కనుక మనం ఎక్కడి నుంచి పుట్టామో మళ్ళీ అక్కడికే వెడతాం వచ్చి వెళ్లే లోపల మళ్ళీ రాకుండా చూసుకునేటువంటి ఉపాయమే మోక్షము అన్నారు ఈ లోపల మధ్యలో ఎన్ని రకాలైన నాటకాలు ఉంటాయి జీవరాశికి ప్రతి జీవుడికి మానవుడికి కూడా ఉంటాయి నాయన ధర్మనందన ఇవన్నీ ఉపదేశం చేసింది ఎవరండి భాస్కర శర్మ కాదు వ్యాసభగవానుడు చెబితే ఎవరు చెప్పారని చెప్పాడు వ్యాసుడు మార్కండేయుడు చెప్పాడని చెప్పాడండి ఇక్కడ మార్కండేయుడు వచ్చిన క్షణంలోనే అక్కడ దుర్యోధనాదులు ఆలోచిస్తున్నారండి విదురుడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో అరణ్యానికి వచ్చాడు కదా ఆ వచ్చినవాడు మళ్ళీ తిరిగి హస్తినాపురానికి వెళ్ళాడా లేదా ఆ వెళ్ళిన తరువాత ఈ పాండవులు ఎక్కడున్నారో వీళ్ళ అడ్రస్ తెలిసింది ఎవరికి కౌరవులకు ఇప్పుడు ఈ తుష్టచతుష్టయం కలిసి ఓ గదిలో కూర్చుని సమాలోచన చేశారు ఏమని వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలిసింది కనుక వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళి ఇప్పుడు యుద్ధాన్ని ప్రకటిద్దాం ఎవరి మీదైనా యుద్ధం చేసే అర్హత రాజులకు ఉన్నది వాడికి రాజ్యమే ఉండాలి అనే నియమం ఏమీ లేదు వాడు క్షత్రియుడు ఉన్నా కాదా క్షత్రియుడే కనుక ఇప్పుడు ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించాలి మనం పాండవుల మీద యుద్ధాన్ని ప్రకటించాలి సర్వస్వాన్ని పోగొట్టుకుని మానసికంగా ఆర్థికంగా మరి ఆహారం సక్రమంగా లేక శారీరకంగా కూడా చిక్కి ఉన్నారు ఎవరు పాండవులు ఈ క్షణంలో గనక యుద్ధానికి వెళ్ళినట్లయితే వాళ్లను మనం తెగటాల్చవచ్చు శాశ్వతంగా రాజ్యం మన మళ్ళీ వాడు రావడం మన రాజ్యం మార్చిపోమంటాం లేదా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి మనం విశ్వ ప్రయత్నం చేయడం ఇవన్నీ ఎందుకు కనుక ఏ విధమైనటువంటి మాయ చేత ముందుకు వెళ్లాలో వ్యూహాన్ని రచించేవాడు నా మేనమామ అర్జునునితో సహా ఆ ఇటుగురిని కూడా సంహరించగలిగినటువంటి వాడు నా మిత్రుడు కర్ణుడు వీడికి బలం ఎవరండి వీళ్ళిద్దరే వాళ్ళిద్దరిని చూసుకునే వీడు మీసాలు మెలిపెడుతున్నాడు ఏ పనైనా చేస్తున్నాడు ఏమండి కనుక అందుకనే తనపైన తాను ఆధారపడాలి కానీ ఇంకొకరి మీద ఆధారపడకూడదు మేము చదువుకునే రోజుల్లో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అని ఓ పాఠం ఉండేదండి ఇంగ్లీష్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు ఇంగ్లీష్ ఏనా మీ సబ్జెక్టు డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఓ పొలం ఆ పొలంలో గూడు పెట్టుకుని కొన్ని పక్షులు ఉండడం ఆ పొలాన్ని కోత కొయ్యడానికి వాడు వచ్చేటప్పటికి ఈ పక్షులన్నీ కలిపి మాట్లాడుకోవడం ఆ విషయం అంతా కూడా పాఠంలో ఉండేది చాలా మంచి పాఠాలండి ఓ ధర్మాన్ని తెలియజేసేది కనుక ఇతరుల పైన ఆధారపడిన వాడు ఒకవేళ ఇతరుడే వాడికి వ్యతిరేకం కనుక అయినట్లయితే ఏమైపోతాడు కనుక తన మీద తాను ఆధారపడాలి అని ఇప్పుడు మనం చెప్పుకునే భాగవత్ భారతంలోనే రెండు రోజుల క్రితం నాలుగు పక్షులు మనకు తెలియజేసినాయి అవునా కదా మండపాలుపాఖ్యానంలో తెలుసుకున్నామ్మా నాలుగు పక్షులు కనుక ఎవరి ఉత్తరణం వారు చూసుకోవాలి ఎవరిని గురించి వాళ్ళే ఉద్ధరించుకోవాలి అంతే తప్ప ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు అటువంటిది దుర్యోధనుడు ఎవరి మీద ఆధారపడ్డాడండి అమాయకుడు వాళ్ళను చూసుకుని యుద్ధానికి పెడదామంటున్నాడు నా మేనమా ఉన్నాడు మా కర్ణుడు ఉన్నాడు ఇంకేం కావాలి యుద్ధానికి పెడదామని అనుకున్నాడండి ఎప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళదామని ఆలోచన చేసి దాన్ని నిర్ణయం చేసి బయలుదేరడానికి కూడా ముహూర్తం పెట్టి బయలుదేరబోయే సమయంలో ప్రత్యక్షమయ్యాడు హస్తినాపురంలో ఎవరు వ్యాసభగవానుడు అండి అప్పుడు ప్రత్యక్షం వాళ్ళు బయలుదేరిపోయారు ప్రత్యక్షమయ్యారు వచ్చినటువంటి వ్యాస భగవానుడు ఎవరికి తండ్రి అండి ఇక్కడ విజులునకు అతడు తండ్రే ధృతరాష్ట్రునకు అతడు తండ్రి భీష్మునకు కూడా ఒక రకంగా తండ్రి ఎప్పుడైతే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడో కొలుకుతో సహా వెళ్ళి స్వాగతం పలకాలి కనుక దుర్యోధను ప్రస్తుతం మీ యుద్ధ విషయాన్ని విరమించండిరా మళ్ళీ ముహూర్తం పెట్టుకుంటారు కానీ మీరు రండి అని వాళ్లను యుద్ధాన్ని ఆపించి యుద్ధానికి బయలుదేరటం అర్థమైందా వ్యాస భగవాను ఎదురు వెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చారు అర్ఘపాధ్యాదులు ఇచ్చారు ఉచితమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టారు అన్ని రకాలైన సేవలు చేశారు దుర్యోధనాధులంతా వరుసనే వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి వంద మంది వాణ్ణి అర్చించుకున్నారు ఆ వ్యాసంని ఆనందంగా నమస్కరించారా అందరినీ ఆశీర్వదించాడు గురువంశము అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను అన్నారండి అంతేగాని అభివృద్ధి చెందుగాక అనలేదు ఎవరు వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడు నమస్కరించి అడిగారు తండ్రి మీ రాకకు గల కారణమేమి అన్నారు నాయన నీ పట్ల ఉండే ప్రేమ అన్నారు నా పట్ల ప్రేమ ఏమిటి అంటే నీ కొడుకు మీద నీకెట్లా ప్రేమో నా కొడుకు మీద నాకు అట్లాగే ప్రేమ ఉంటుంది కదా అందున కనులు లేని వాడవు గనుక నీ పట్ల నాకు ఎక్కువ ప్రేమ నేను నీకు చిన్న కథ చెప్పి వెళదామని వచ్చా ఏమండి ఎక్కడో తపస్సు చేసుకునేటువంటి వ్యాసుడు ఓ చిన్న చందమావ కథ చెప్పి వెళ్దానికి ఎవరికి ధృతరాశుడికి ఆ కథ ఎంత గొప్పదయ్యి ఉండాలో సంవాద ఉపాఖ్యానము ఒక ఆవు దుఃఖపడి దుఃఖపడి కంటి నుండి కారిన నీటి వల్ల చారికలు ఏర్పడి గుర్తులుగా పడిపోయినటువంటి ఒక గోవు ఇంద్రుని వద్దకు వెళ్ళి దేవేంద్ర నన్ను కాపాడవయ్యా అని అడిగింది ఒక నిన్ను ఏ రకంగా నేను కాపాడాలి అని అడిగాడు ఇంద్రుడు అదుగో ఒక్కసారి భూమండలం వైపు చూడు ఆ భూమండలంలో నా కడుపున పుట్టినటువంటి పిల్లవాడిని వాడు డొక్కలు ఎండిపోయి ఆహారం లేక చెడు మాంసము కూడా శరీరంలో లేక నీరసించి ఉన్న స్థితిలో ఆ రైతు పొలం దున్నటం కోసం ఆ నాగటికి కట్టిన కావడికి ఆ క దాన్ని ఏమంటారండి ఆ మధ్యలో ఉంటుంది కాడి ఆ కాడికి నా బిడ్డను కట్టాడు ఆ ప్రక్కన ఇంకొకడు ఉన్నాడు ఈ ప్రక్కన మాత్రం ఉన్నది నా బిడ్డ ఆ ప్రక్కన ఉన్నది ఎంత బలంగా ఉన్నది ఈ ప్రక్కన ఉన్న నా బిడ్డ ఎంత బలహీనంగా ఉన్నదో చూడు ఆ రైతు దాన్ని తిడుతున్నాడు కొడుతున్నాడు చరణాకోల తీసుకుని కూడుతున్నాడు వాతలు పడుతున్నాయి నా పిల్లవాడికి ముళ్ళు కర్రతో పొడుస్తున్నాడు కాల్తో తున్నాడు నా బిడ్డడు ఎంత దుఃఖపడుతున్నాడో కాస్త రక్షించవయ్యా నా బిడ్డని కాపాడుకోవడానికి నీ వద్దకు వచ్చాను ఇంద్రుణ్ణి అడిగింది ఇంద్రుడు అన్నాడు ఓ గోమాత నీకు చాలామంది పిల్లలున్నారు కదా ఈ ఒక్కడు పోతే మాత్రం ఏమయ్యింది దానికోసం భూలోకం నుంచి దేవలోకం దాకా వచ్చావా నన్ను అడగడానికి ఎంత క్షేమపడి వచ్చావు అడిగాడండి దేవేంద్ర తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరూ సమానం చెట్టుకు కాయ భారం అవుతుందా ఏమండి కాయ భారం కాదు ఆ మామిడి చెట్టుకి ఎన్ని గుత్తులు గుత్తులు కాస్తూ ఉంటాయి గాలి వస్తే ఎట్టాడుతూ ఉంటాయి ఏమంటే చూశారు కదా చీలల్లో తోటల్లో ఆ చెట్టు ఏమైనా భయపడుతుందా భంగపడుతుందా ఏడుస్తుందా ఒరిగిపోతుందా ఏం చేయదు అంతేకాదు ఎవడు అడిగినా అడక్కపోయినా కోసుకుంటే నా బిడ్డడు ఇంకొకటికి ఉపయోగపడ్డాడు కదా అని ఆనందపడుతుంది అర్థమైందా కానీ సృష్టింపబడినటువంటి నా బిడ్డడు కష్టపడుతున్నాడు వాడే బలంగా ఉంటే నా బిడ్డ ఇంకొకటికి ఉపయోగపడుతున్నాడు కదా అని నేను ఆనందపడేదాన్నే నీ నా బిడ్డ శుష్కింపబడి ఉన్నాడయ్యా ఒక తల్లికి ఎంతమంది కొడుకులున్నా అంతమంది కొడుకులలోనూ ఎవడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే అందరి మీద ఉంటుంది కానీ అందరిలోనూ దీనుడైన వాడు ఎవడుంటాడో వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది వాడు ఎట్టా బతుకుతాడా ఏం చేస్తాడా ఏ విధంగా తింటాడా అనేటువంటి ఆలోచన తల్లికి ఉంటుంది ఎవరైనా ఈ పండు నోట్లో వేసుకోవమ్మా సీతమ్మ అని కాస్త పండు చేతికిస్తే ఆ సీతమ్మ తల్లి ఏం చేస్తుందండి ఆ పండు చెంగున మూట కట్టుకుని వచ్చి ఒరే మళ్ళీ వాళ్ళు భాగం అడుగుతారా ఇది కాస్త నోట్లో వేసుకోర్రా అని వాడికి ఇస్తుందా ఇవ్వదా తల్లి ఏమండి ఆ తల్లి యొక్క ప్రేమకు అడ్డుకట్టలు అందుకనే నా మాతు పరదైవతం తల్లిని మించినటువంటి దైవం ఇంట్లో ఉన్న తల్లికి నమస్క నమస్కారం చేయకుండా పూజించకుండా గౌరవించకుండా బయటకు వచ్చి దేశం మీద ఎంతోమంది ఆ దేవాలయాలకు వెళ్ళి నేను సహస్రనామార్చన చేస్తాను లేకపోతే ఐం హ్రీం శ్రీం ఓం రజతాచర శృంగాగ్ర మధ్యస్థాయి నభో నమ ఐం శ్రీం ఓం మహావంశ పావనాయ నభో నమ ఏమండి ఈ మంత్రాలన్నీ చెప్పి ఇంత కుంకం పోస్తూ కూర్చుంటే అమ్మవారు ఏం చేస్తుందండి చూసి చూసి ఒక్క తన్ను దంతు ఇంట ఉన్నది నేనే ఇక్కడ ఉన్నది నేనేరా ఆ ఇంటో ఉన్న నన్నేమో నానా తిట్లు తిడతావు ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తావా అని అడుగుతుందా అడగదా అండి అడుగుతుంది అందుకనే ముందు తల్లిని చూడు నా మాతో తండ్రిని చూడమని ఎప్పుడు చెప్పలే చెప్పలేదండి అన్యాయం ఏం కాదు న్యాయం సరి అయిన న్యాయం ఉత్తన్యాయం కూడా కాదు అర్థమైందండి ఆ ఎలా చాలా మంచి ప్రశ్న అడిగారు తల్లి లేకపోతే ఈ తండ్రి లేడు అర్థమైందండి సృష్టికి మూలము ఎవరయ్యా అంటే స్త్రీమూర్తి ఏ నీ దగ్గర ఎన్ని విత్తనాలు ఉన్నా క్షేత్రం లేకపోతే ఆ విత్తనాలు వేయలేవు క్షేత్రమే కనుక ఉంటే నీ దగ్గరే విత్తనాలు ఉండవలసిన పల్లె వాటంతటవి పొలి పడి ములిచేవి కూడా ఉన్నాయి ఉన్నాయా లేదా పర్వతాల మీద ఎవరు చెట్లు వేసి పెంచుతున్నారండి ఎవరు చెట్లు వేశారు పర్వతాల మీద ఇంట్లో వేసిన గుమ్మ అదేది గులాబీ మొక్క ప్రతిరోజు లేచి చూసుకుంటూ ఉంటాను మర్రకొచ్చిందా లేదా మొక్క తొడిగిందా లేదా పువ్వు వస్తే బాగుందా లేదా ఎంత బాగుందో ఈ బుచ్చి అని ఆ పూలు చూసుకునే ఆనందపడిపోతాయి ఎన్ని చేస్తే వచ్చింది చూస్తూ ఉంటాను చాలా చోట్ల కాఫీ పొడం పోసేవాళ్ళు టీ పొడము పోసేవాళ్ళు ఉల్లిపాయ పొట్టు పోసేవాళ్ళు ఆ కోడిగుడ్డు పైన తీసేసినటువంటి పెంకులు పడేసేవాళ్ళు అనేక రకాల సేవలు దేనికి ఆ మొక్క పెరగడం కోసం పర్వతాల మీద ఉన్న మొక్కల్ని ఎవరు పెంచుతున్నారు ఇది నా ప్రశ్న కనుక బీజం ప్రధానం కాదు ఏది ప్రధానం క్షేత్రం ఎవరిది క్షేత్రం ఒక్క స్త్రీమూర్తియే కనుక సృష్టి మొత్తానికి ఆధారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించి తన నుండే ఆ లక్ష్మీదేవిని ఆ సరస్వతిని ఆ కాళికాదేవిని సృష్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు శక్తిగా ఇచ్చి మీరు ఈ శక్తిని ఆధారంగా చేసుకుని మీ మీ కర్మలు మీ మీ ఉద్రిక్త ధర్మములు మీరు నిర్వర్తించండి అని ఆజ్ఞ ఇస్తే వాళ్ళ వాళ్ళ కర్మలు చేస్తున్నట్టుగా దేవి భాగవతం మనకు చెప్పింది అవునా కదా అండి కనుక ఆధారం ఎవరయ్యా అంటే మాతృమూర్తి అంతే ఇంత దాకా అక్కర్లేదండి దాని గురించి వ్యాసుడు దాకా ఎందుకు మనం వెళ్దాం అమ్మ అని పిల్లవాడి చేత మనం అనిపించకుండానే అంటాడా అనిపిస్తే అంటాడా చెప్పండి సమాధానం మనం అనిపించక్కర్లా అమ్మ అని వాడే కానీ నాన్న అనే మాట వాడంతట వాడు అంటాడా మనం అనిపించాలా చెప్పండి అనిపించడం ఒక్కటే కాదు పరిచయం కూడా చేసేది అమ్మే ఒరే మీ నాన్నరా నాన్న అంటే ఓహో మా నాన్న అని అప్పుడు నాన్న అంటాడు వాడు అమ్మని గురించి ఎవరు చెప్పక్కర్లేదండి ఎవరు ఎత్తుకున్నా ఏడ్చేవాడు అమ్మ చెయ్యి పడితే చాలు ఏం చేస్తాడండి ప్రకృతిలో మనం చూస్తున్న సత్యం ఇది కనుక అమ్మ సామాన్యమైనటువంటి వస్తువు కాదు భగవంతుని కన్నా గొప్పది ఆది మూలమన్నారు అందుకనే మణిపురం ఎక్కడుందో ఎవరికి తెలీదని బ్రహ్మదేవుడే చెప్పాడు నాకు తెలీదు ఆ మణిపురం ఎక్కడుందో ఏమండి ఎవరో ఒక ఆవిడొచ్చి విమానంలో కొంచెం పెట్టుకుని నన్ను తీసుకెళ్ళింది నన్నే కాదు విష్ణు మహేశ్వరులను కూడా తీసుకెళ్ళింది మేము అక్కడికి వెళ్ళాము మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపింది కానీ అసలు ఆ స్పాట్ ఎక్కడుందో మాకేమి మళ్ళీ వెళ్ళడానికి తెలియదు పోమ్మని చెప్పాడు ఎవరైనా చెప్పింది సృష్టికర్త చతుర్ముఖుడైనటువంటి కిరణ్ గర్పుడైన బ్రహ్మదేవుడు అది తత్వం అండి చూచేది కాదు అనుభవించవలసింది కనుకనే ఏ తల్లి అయినా అంతే ఏ అమ్మాయినా అంతే అందుకనే రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్పారు ఒకవేళ తల్లి వ్యభిచారం చేస్తే అమ్మ నువ్వెందుకు వ్యభిచారం చేస్తున్నావు అని అడిగే హక్కు కొడుక్కి లేదు కోడలికి ఉన్నది అత్తయ్యను వెదు చేస్తున్నావు అని అడిగే హక్కు కోడలికి ఎందుకు ఈ పనిచేస్తున్నావు కానీ కొడుక్కి మాత్రం ఆ హక్కు ఎందుకంటే వాడి పట్ల ఆవిడ ఎవరు దైవం అంతే ఇంకో మాటే లేదా ప్రకృతం అనుసరామహ హర పార్వతీ పదయే హర హాదేవ ఆ మార్కండేయులు వారు చెబుతున్నారండి తన సవతి తల్లి అడిగినటువంటి కోరికను అనుసరించి రామచంద్రుడంతటి వాడు పరబ్రహ్మమే భార్యను తమ్ముడిని వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడండి అరణ్యానికి వెళ్ళాడు విచిత్రం ఏమిటో చెప్పమంటావా ధర్మనందన వాళ్ళు నలుగురు అన్నదమ్ములు మీరు ఐదుగురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములలో ఒక్కడు మాత్రమే తన వెంట ఉన్నాడు కానీ నీకు ఎంతమంది వెంట ఉన్నారయ్యా ఇక్కడ కనుక రాముని కన్నా ఎక్కువ కష్టం నీవు అనుభవించడం తేల్చి చెప్పింది ఎవరు మార్కండేయు అటువంటి మాటలే కష్టములలో మనిషికి ఉపశమనం అర్థమైందా అండి ఆ ఉపశమనం కలిగించడానికి మార్కండేయుడు ఎవరిని చెప్పాడు ఉదాహరణగా శ్రీరామచంద్రుణ్ణి చెప్పాడు ఎంత దివ్యమైనటువంటి తత్వం సామాన్యమా నీవు కూడా ధర్మమును ఆచరిస్తున్న ధర్మమూర్తివి రామచంద్రుడు ధర్మమే రూపముగా కలిగినటువంటి వాడు రామో విగ్రహవాన్ ధర్మ అర్థమైందా ఇంకొక చిన్న రహస్యం చెబుతాను వినవయ్య రావణాసురుడు మరణించిన తరువాత మరణించబోయే ముందు రామచంద్రుడు దగ్గరకు వెళితే రావణాసురుడు ఒక మాట మాట్లాడాడు నేను మీకు అందరికీ చెప్పా రామాయణం చెప్పేటప్పుడు ఇక్కడ మార్కండేయుడు కూడా ఆ మాటను గుర్తు చేశాడండి ఎవరికి ధర్మరాజుకి ఏమన్నాడో తెలుసున్న రావణాసురుడు రాముని రామచంద్ర అన్నిటిల్లో నీ కన్నా నేను గొప్పవాణ్ణయ్యా నువ్వు క్షత్రియ వంశంలో పుట్టావు నేను బ్రాహ్మణ వంశంలో పుట్టా నువ్వు చదువుకుంది కేవలం ధనుర్వేదం నేను నాలుగు వేదాలు చదివా నువ్వు చదివింది ధర్మశాస్త్రం నేను ఆరు శాస్త్రములు చదివా షట్ శాస్త్ర పారాయణ ఏకకాలంలో తొమ్మిది కోట్ల శివలింగములకు ఒకేసారి అభిషేకం చేసేటువంటి శక్తి కలిగిన వాణ్ణి గొప్పవాణ్ణి నీకన్నా సంపదలో అయోధ్య కన్నా నా లంకా గొప్ప సంపద కలిగింది ధైర్య సాహసాలలో నీకన్నా ఎక్కువ కలిగిన వాణ్ణి మాయాజాలములో కూడా నీకన్నా నేను ఎక్కువగా తెలిసినవాణ్ణి ఇన్ని రకాలుగా నేను గొప్పవాణ్ణి అయినా నీ చేతుల్లో నేను ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అయిపోయింది ఎందుకు నాకు తెలుసునా నా వాడయిన తమ్ముడు నా వద్ద లేడు నీ వాడైన తమ్ముడు నీతోనే ఉన్నాడు ఇది మన ఇద్దరికి తేడా అర్థమైందండి సోదరుల బంధం ఎలా ఉండాలో ఒక రాక్షసుడు చెప్పాడు రావణాసురుడు చెప్పాడు అండి రామాయణ కాలంలో ఏమయ్యా ఇప్పుడు ధర్మనందన ఒక్క తమ్ముడు కాదు నలుగురు తమ్ములు నీతోనే ఉన్నారు నువ్వు దిగులు పడవలసిన పని లేదండి అర్థమైందా ఒకవేళ యుద్ధమే సిద్ధమైతే తొంభై తొమ్మిది మంది తమ్ములను పోగొట్టుకున్న దుర్యోధనుడు ఒంటరి అవుతాడు ఈ మాట కూడా చెప్పింది ఎవరు మార్కండేయుడే ఎట్లా చెప్పాడు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలా ఒకవేళ యుద్ధమే జరిగితే తొంభై మందిని పోగొట్టుకుని దుర్యోధనుడు ఒక్కడే మిగులుతాడు చివరికి వాడు కూడా మరణిస్తాడు ఒక్కడే ఉన్నవాడు మరణించిన ఒకటే బ్రతికున్నా ఒక్కటే నాకు తెలిసినంతవరకు తప్పు చేసిన వాడు అనుభవించక తప్పదు ఏ కష్టమైనా ఎల్ల కాలము ఉండేటువంటి అవకాశం లేదు అర్థమైందండి ఒక్కటి గుర్తుపెట్టుకుని మనం రోజు ఇంపోజిషన్ రాయాలి పూర్వం చిన్నప్పుడు కాపీ రాసుకురారా అని చెప్పేవాళ్ళే టీచర్లు గుర్తుందా మీకు ఎంత మధురమైనదండి ఆ చిన్నతనం కాపీ ఆ పైన ఉన్న అక్షరాలను చూసి అట్టా రాయాలి రాయకపోతే మాస్టారు చెట్ట పెట్టరా అనేది రోళ్ల కర్ర పెట్టి దాని మీద కొట్టేవారు ఉపాధ్యాయులు కూడా అంత కఠినంగా ఉండేవాళ్ళు కనుకనే బాగుపడ్డామంట లేకపోతే ఇలా కూర్చునే అవకాశం ఉండేది కాదు మనకెవ్వరికీ కూడా ఆ కాపీ రాసినట్టుగా మనం రాయాలి ఏ విషయాన్ని రాయాలండి ఒక్కటే జరుగనున్నది జరుగక మానదు ఆ విషయాన్ని రాసుకుని రోజు చూసుకోవాలి లేదా కింద ఇంపోజిషన్ రాసుకోవాలి అర్థమైందా జరిగేదే నీవు ఊహించవు దాన్ని కూడా రాసుకోవాలి పక్కన ఏది జరుగుతుందో దాన్ని ఊహిస్తే మనమే ఏమవుతాం భగవంతుడవుతాం అవునా కదా మనకేమీ తెలీదు కనుకనే మనం మానవుల అయ్యాం అర్థమైందా ధర్మరాజుకి ఇదే మాట చెప్పాడు మార్కండేయుడు మనకు తెలియదు కనుకనే మనం మానవులమయ్యా తెలిస్తే మనం దేవుళ్ళమవుతాం కాదు నేననుకున్నదే జరగాలి అనుకుంటే మనం రాక్షసులమవుతాం అని చెప్పాడు ఇప్పుడు ఆ తత్వంలో ఉన్నవాడెవ్వరయ్యా అంటే దుర్యోధనుడు కనుక వాడు రాక్షసుడు కనుక నువ్వేమీ దిగులు పడవలసిన పని లేదు ఎప్పుడూ ఇట్లా ఉండదు ఇది మూడో మాట మనం రాసుకునేది మొదటి మాట ఏమిటండి మనం అనుకున్నది జరగదు రెండో మాట ఏమిటండి అలాగే జరగాలని అనుకోకూడదు మూడవది ఏమిటి ఎప్పుడూ ఇలాగే ఉండదు ఎప్పుడు ఒక రకంగా ఉంటుందండి అమావాస్య తర్వాత పౌర్ణమి పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తూనే ఉంటాయి చక్రార పంక్తివ గది భాగ్య పంక్తి కనుక నీవు అని ఆశ్వాస వాక్యములు పలికాడు ఎవరు మార్కండేయుడు ఆ మార్కండేయునకు ద్రౌపదీ దేవితో సహా అందరూ నమస్కరించారు ఈరోజు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి ఆతిథ్యాన్ని తప్పక స్వీకరిస్తానన్నాడు ఆ పూట అక్కడ ఉన్నాడు అనేక రకాలైనటువంటి పిండి వంటలతో మార్కండేయునకు వైభవమైనటువంటి భోజనాన్ని పెట్టారు కారణం ఏమంటే ముందు యతీశ్వరునకు పెట్టి కానీ ఎవరు యతీశ్వరుడు అక్కడ ఉండగా ఆ యతీశ్వరుణకు పెట్టకుండా మిగిలిన వారు కనుక తిన్నట్లయితే అది దేంతో సమానము అని చెప్పారయ్యా అంటే ఉచ్ఛిష్టముతో సమానము అన్నారు శాస్త్రవాక్యం చెబుతున్నాయే అనుకోమాక అందుకని ముందు వారికి పెట్టాలి వారు నోట్లో పెట్టుకున్న తర్వాత నీ ఇష్టం నువ్వు కనీసం ఒక మెతుకైన నోట్లో పెట్టుకోవాలి అలా తినకుండా మనం తిన్నట్టయితే దాన్ని ఏమన్నారండి వచ్చిష్టము అన్నారు అందువల్ల ఖచ్చితంగా ముందు మార్కండేయునకు అనేక రకాలైనటువంటి పిండి వంటలతో దివ్యమైన వైభవమైన భిక్ష చేశారు ఆ తరువాత తన వెంట ఉన్న వాళ్ళందరికీ పెట్టారు నిత్యకృత్యం మార్కండేయుడు కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు ధర్మానందనుడు పాండవులు మిగిలినటువంటి పాండవులు కూడా పాత సంవహనం చేశారు సేవ చేశారు పెద్దలకు ఒకప్పుడు మేము రాజులం కదా ఇప్పుడు మేము చేస్తావా అనేటువంటి భావన లేకుండా సేవ చేశారు మార్కండేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి మనం కూడా పెడదామని పాండవులు ఆ చెప్పండి ఎవరిని ఆ వస్తున్నాం ఆ సులభి ఇంద్ర సంవాదం అక్కడితోనే ఆకరు నాకు పది మంది పిల్లలున్నా వంద మంది పిల్లలున్నా దీనులైన వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటుంది కనుక అంత దీనులైన వాళ్ళు ఎవరయ్యా అంటే పాండవులు ఇప్పుడు ఆ పాండవుల పట్ల నీవు ప్రేమతో ఉండాలి ఈ మాట చెప్పింది ఎవరు అంటే వ్యాసుడు ఎవరితో చెప్పాడు ధృతరాష్ట్రునితో చెప్పాడు కారణం ఏమంటే పాండురాజు లేడు గనుక ఆ ఐదుగురు పిల్లలు కూడా నీ పిల్లలే నువ్వే చూడవలసిన బాధ్యత ఒకవేళ నీవు లేకపోతే పాండురాజు చూసినవాడా కాదు ఇదురుడు ఎంతగా ఈ నూట ఐదు మందిని చూస్తున్నాడో నీవు కూడా అట్లాగే చూడవలసిన ఆవశ్యకత ఉన్నది నా పిల్లలు వాళ్ళు పాండురాజు పిల్లలు అనేటువంటి ఆలోచన నీకు ఉండరాదు నోరు లేని ఒక పశువే అంత ధర్మాన్ని దేవేంద్రులకు చెప్పి తన పిల్లవాడిని కాపాడుకున్నది కనుక దీనుడైనటువంటి ఆ పాండవులను చూడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ఎప్పటికైనా పాండవులను వెనుకకు మరించి తీసుకురావయ్యా వాళ్ళు అరణ్యాలకు వెళ్ళడం నాకు ఇష్టమైనది కాదు అని చెప్పాడు వ్యాసు ధ్యోతరాడు ఎంత చండాలుడో తెలుసా అండి అనచ్చో అనకూడదు తెలీదు నా భావన ఎంత చన్నాలు అంటే నాకు కూడా అట్లాగే ఉన్నది తండ్రిది తండ్రి కానీ నీవేమైనా దుర్యోధనుడుకు చెప్పి వాణ్ణి ఆ పాండవులను వెనకకు మరలించగలిగితే నాకేం అభ్యంతరం లేదన్నాడు ఇంకా నువ్వు దేనికి అసలు ఇక్కడ అన్ని పళ్ళు వ్యాసుడో విదురుడో చేస్తే వీడెందుకండి కళ్ళు మూసుకున్నా సింహాసనం మీద నువ్వు వాణ్ణి చెప్పి మరలింపగలిగితే మరలించు నువ్వు చెప్పవా దేనికి నీ తండ్రి అనే పాత్ర చెప్పేటువంటి స్థితి నీకు లేదు వినేటువంటి స్థితి వాడికి లేదు అంట పొరపాటు వాడు వినేటట్లుగా చెప్పే స్థితి నీకు లేదు అర్థమైందా అండి వాడు వినేటట్లుగా చెప్పే స్థితి నీకు లేదు వెంటనే వ్యాసుడు ఏమన్నాడో తెలుసునా నేను మరలించడం కాదు మైత్రేయుల వారు వస్తున్నారు ఇప్పుడు సభకు ఆయన ద్వారా నీ కొడుక్కి చెప్పించే ఏది జరగాలో వ్యాసునకు ముందే తెలుసు అది జరగాలి అంటే తన నోటి ద్వారా కాకుండా ఎవరి ద్వారా ముందుకు వెళ్ళాలో అది కూడా వ్యాసునకు తెలుసు గనుక ఏం చెప్పారండి మైత్రేయుల వారు వస్తున్నారు ఆ వచ్చినటువంటి వారితో నీవు సంభాషణ చేయి ఆయన కుమారుడైనటువంటి దుర్యోధనులకు చెప్పించమన్నారండి ఎందుకు చెప్పించమన్నారో తెలిసిన వ్యాసుడు వెనక్కి తిరిగి పెడుతున్నారు మైత్రేయులు ఎదురుపడ్డారు ఈ మైత్రేయుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు మార్కండేయుని వద్ద నుండి వస్తున్నాడు మార్కండేయుడు మైత్రేయునికేం చెప్పాడు పాండవుల యొక్క దుస్థితిని మొత్తం సినిమా చూపించినట్టు చూపించాడు ఎవరు మార్కండేయుడు అందుకని ఆ పరిస్థితిని చూచి తట్టుకోలేని మైత్రేయుడిప్పుడు ఇక్కడికి వస్తున్నాడు ఆ సంగతి ముందుగానే తెలుసుకున్నాడు ఎవరయ్యా అంటే వ్యాస భగవానుడు అందుకనే ఆయన చే తెప్పించవయ్యా ఎందుకంటే వ్యాసుడు పరమశాంతమూర్తిగా వచ్చాడు ఇప్పుడు అర్థమైందండి మైత్రేయుగ శాంతమూర్తిగా రావటల్లా క్రోధమూర్తిగా వస్తున్నాడు ధృతరాష్ట్రుడు వాడి కుమారుడు కలిసి పాండవులకు ఇంత పని చేస్తారా ఎందుకంటే ఋషుల యొక్క కర్తవ్యము ధర్మమును కాపాడుట ఋషుల యొక్క కర్తవ్యం ఏమిటండి ఒకటే కర్తవ్యం ధర్మమును కాపాడుట ధర్మమునకు ద్వాపరయుగంలో ఆధారం ఎవరు ందడు అతడు ఆధారం అర్థమైందా అండి ఇదే రూపంతో ఉన్న ఇంకొకడు ఉన్నాడు ఎవరయ్యా అంటే విధుడు అతడు ఆధారం అంతే తప్ప ఇంకా ఎవరు ధర్మాన్ని అనుసరించారండి భారతం మొత్తం మీద ఎవరు ధర్మాన్ని అనుసరించాల చెత్త చివరికి త్రిపద మహారాజు కూడా ధర్మాన్ని అనుసరించలేదు ఇది సత్యం ఒక్క ధర్మాన్నే పట్టుకుని వేలాడిన వాడు ధర్మరాజు ఆ కారణం చేత ధర్మమును కాపాడవలసిన బాధ్యత ఋషీశ్వరులకు ఉన్నది కనుక మైత్రేయుల వారు బయలుదేరాడు క్రోధమూర్తి అయి బయలుదేరాడు క్రోధమూర్తిగా ఇక్కడ ఉంటేనే పని అవుతుంది తప్ప శాంతరంతో చెబితే ఏ పని అవుతుందండి ఏ పని కాదు ఆ ఇనపును ఉంచాలి అంటే శుద్ధితో ఏం చేయాలి గట్టి దెబ్బ వేయాలి అయ్యో పాపం దానికి దెబ్బ తగులుతుందేమో అని ఆ శుద్ధి పుచ్చుకొని అలా ముట్టిస్తే ఆ ఇనపు ముక్క ఆ ఆలోచన చేసినటువంటి వ్యాస భగవానుడు ఈ మాట చెప్పాడు మైత్రి అయ్యల వారు బయలుదేరారు వస్తున్నారు ఎదురు పడ్డారండి సరాసరి సభకు వచ్చారు హస్తినాపుర సభకు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చారు ధృతరాష్ట్రుడు మళ్ళీ అర్ఘపాధ్యాధులు ఇచ్చాడు సేవ చేశాడు సింహాసనం పైన కూర్చుండబెట్టాడు అయ్యా నమస్కారం అన్నాడు అంతా క్షేమంగా ఉన్నదా మీ తపస్సు బాగా సాగుతున్నదా ఎలా ఉన్నది ఏమిటి మీ రాకకు గల కారణం ఎప్పుడైతే మైత్రేయుడు వచ్చాడు అన్న సంగతి తెలిసిందో వెంటనే దుర్యోధనుడు కూడా వచ్చాడంటే ఇటు ప్రక్కన ధృతరాష్ట్రుడు ఇటు పక్కన దుర్యోధనుడు కూర్చుని ఉన్నారు మైత్రేయుడు ఒక్కటే మాట చెప్పాడు ధర్మరాజు ధర్మ బలం కలిగినవాడు భీమసేనుడు గజ బలము కలిగినవాడు అర్జునుడు బుద్ధి బలము కలిగినవాడు నకులుడు స్వబలము కలిగినవాడు సహదేవుడు భవిష్యత్ బలము కలిగినవాడు పాండవులు ఐదుగురు కలిసి దైవ బలము కలిగినవాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ధర్మంగా ఉన్నది అర్థమైందండి తన మీద తన నమ్మకంతో తాను గెలవగలిగినటువంటి వాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలుసు గనక ధైర్యంగా ఉండగలిగిన వాళ్ళు వాళ్ళిద్దరూ మాదిరి కొడుకులు కుంతీదేవి కొడుకులైన ముగ్గురున్నారే మొదటివాడికి ధర్మమే బలం రెండవ వాడికి కండ బలం కలిపి బలం ఎవరు దైవ బలం ఎన్ని బలములు కలిగినటువంటి వారిని పర్వతములు కాదు కదా పరమేశ్వరుడు కూడా ఎదురించలేడు పర్వతమంత బలం కలిగిన వాడు కాదు కదా పరమేశ్వరుడు కూడా ఎదురించలేడు ఎందుకంటే దైవ బలం కూడా ఉన్నది కదా వాళ్ళకు దైవం ఎవరు పరమేశ్వరుడేగా ఇంకెందుకు ఎదిరిస్తాడు ఆయన కనుక అటువంటి వాడిని పరమేశ్వరుడు కూడా ఎదిరించలేడు అంత బలశాలులైనటువంటి పాండవులకు కష్టం కలిగించి నీ కుమారుడు ప్రశాంతంగా బ్రతకలేడు కౌరవుల పట్ల నాకు ఉండేటువంటి అభిమానం వ్యాసూనుడవైనటువంటి ఓ ధృత రాష్ట్రుడా నీ యొక్క క్షేమాన్ని కోరి నీ పట్ల ఉండేటువంటి ప్రేమ చేత నీకు చెప్పడానికి వచ్చారు ఇప్పటికైనా మించిపోయింది లేదు పాండవులను పిలవనంపి వారి రాజ్యాన్ని వాళ్లకు అప్పగించి మీదైనటువంటి సంపదను మీరు అనుభవించుట చాలా ఉత్తమం నేను ఒక చిన్న కథ చెబుతాను వినవయ్య మైత్రిడు ఒక చెప్పాడంటే ఒక రైతు చాలా దివ్యమైనటువంటి పంట పండించాడు ఎంతో పంట వచ్చింది ఆ పొలానికి ప్రక్కనే ఉన్న రైతు ఉన్నాడు ఆ పొలం పక్కనే ఉన్నది కానీ ఆ పొలం పంట సరిగ్గా రాలేదు రాని ఆ రైతు ఉన్నాడే కోత కోసుకునేటప్పుడు పక్కన ఉన్న పొలాన్ని కోసాడు తన పొలాన్ని కోత కోయల ఎందుకని ఆ కోతను ఇంటికి చేర్చుకోవాలి అనుకున్నాడు ఆ కోత కోసి జాగ్రత్తగా వింటున్నారా అండి అర్థమవుతుందా కావట్లేదా ఏదో కొద్దిగా జాగ్రత్తగా వినండి ఇక్కడ పొలం ఉన్నది ఇది ఒక రైతుది ఇక్కడ పొలం ఉన్నది ఇది ఇంకో రైతుది ఈ రైతు పొలం బాగా పండింది మంచి పంట ఎకరానికి నలభై యాభై బస్తాలు ఈ పక్కనే ఉన్న పొలంలో పంట బాగా పండలా ఎకరానికి పది బస్తాలు వస్తాయేమో ఈ రైతు ఆ పొలాన్ని చూసుకుని ఆ పక్కన ఉన్న పొలాన్ని చూసి ఒక రోజున ఈ రైతు ఊళ్ళో లేని సమయం చూసి ఈ పొలం మొత్తం కోత కొయించాడు కూలీల్ని పెట్టి అర్థమైందండి ఏ పొలాన్ని కోత కోయించాడు బాగా పండిన పొలాన్ని తన పొలం అట్లాగే ఉన్నది అర్థమైందండి అది కోత కొయ్యబడలా కోత కొయ్యటం అయిపోయి కుప్ప నోర్చి బస్తాలకు ఎత్తి బండ్ల మీద పెట్టి తాను తీసుకువెళ్ళే సమయంలో అసలు రైతు వచ్చాడు ప్రక్క రైతు వద్దకు వచ్చి చాలా సంతోషం అయ్యా అత్యవసరమైనటువంటి పని వల్ల నేను పొరుగురు వెళ్ళవలసి వచ్చింది పొలం చెడిపోతుందేమో అని నా పట్ల ఉండే శ్రద్ధ చేత నా పొలం కోయించి చక్కగా కుప్పను బస్తాల్లో పోసి బండ్లకెత్తించావు చాలా సంతోషం నీ మేలు మరిచిపోలేనయ్యా అని చెయ్యి పుచ్చుకుని గట్టిగా ఊపి ఆ బండ్ తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఈ రైతున్నాడే ఏం చెయ్యాలో తెలియని స్థితిలో తన దగ్గర ఉన్న సొమ్ము కూడా ఖర్చు చేసి కోత కోయించి ఇంత చేస్తే అది దక్కకపోగా తన పొలాన్ని కోత కోయించడానికి కావలసిన ధనంతన వద్ద చిత్త కోసి కుప్ప నూర్చలేక పంట మొదలం వదిలేసుకున్నాడయ్యా ఇప్పుడు ఈ పొలం అధికారి ఎవరో చెప్పమంటావా నీ కొడుకు దుర్యోధనుడు పాండవులు స్వకీయమైన శక్తితో గొప్పతనంతో ధర్మాన్ని అనుసరించి దైవాన్ని అనుసరించి రాజసూయ యాగం చేసి వాళ్ళ యొక్క మంచితనం చేత బల పరాక్రమాల చేత రాజ్య విస్తీర్ణం చేసుకుని సంపదలు పొందారు నీ కుమారుడు ఏం చేశాడో తెలుసునా ఆ సంపదలనన్నిటినీ అపహరించాలనుకున్నాడు ఇందులో ఒక్క కాశు కూడా అపహరించలేకముందే పాండవులు మళ్ళీ దాన్ని స్వీకరించగలరో ఈ మైత్రేయుడు చెబుతున్న మాట ఇది కారణం ఏమిటో తెలుసినా అందులో ఉన్న పైస ముట్టుకున్న ధర్మరాజు రక్తం కనబడుతుంది నీ దుర్యోధను భీమసేనుడు కనబడతాడు నీ దుర్యోధను వాణ్ణి చూస్తే భయపడి ఆ రూపాయి బిళ్ళ వదిలేస్తాడు నీ కొడుకు ఆ సంపదను వదిలేస్తాడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు అటువంటివి ్రతికి బట్ట కట్టి కౌరవ రాజ్యం నిలబడాలి కురువంశ నాశనం కాకూడదు అనుకుంటే రాజ్యాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకిచ్చి వాళ్ళ పరిపాలన వాళ్ళను చేసుకోమని కబురు పెట్టవయ్యా ఇది నేను నీకు గొప్ప స్నేహితునిగా ఇచ్చేటువంటి మాట ఎప్పుడైతే మైత్రేయుడు అలా మాట్లాడాడో వెంటనే దుర్యోధనుడు మైత్రేయుని వంక చూచి పరిహాసంగా మైత్రేయుడు అన్నాడు నీ క్షేమాన్ని కోరి నీ ఇంటికి వచ్చా పిలిస్తే రాలేదు ధృతరాష్ట్ర నువ్వు పిలిచావా నన్ను అయినానే వచ్చా ఎందుకోసం వచ్చాను నువ్వు ఇచ్చే సంపద కోసం వచ్చానా నీవు పెట్టే భిక్ష కోసం వచ్చానా పరుల సొమ్మును ఆశించే వారి ఇంట తపస్సులు భుజించరాదు కనుక ఇక్కడ నేను మెతుకు ముట్టను నువ్వు పెట్టే భిక్ష కోసం రాలేను నీకు క్షేమాన్ని గురించి చెప్పడం కోసం వచ్చా జరగవలసినటువంటి దాన్ని గురించి చెప్పడం కోసం వచ్చా జరగబోయేది కూడా తెలియజేయడం కోసం వచ్చా నీకు అర్థం కావటం కోసం చిన్న కథ చెప్పి చెప్పా అయినా నీ కుమారుడు దాన్ని అంగీకరించేటట్లుగా తోసటం లేదు నేను చెప్పినటువంటి మాటను పరిహసించి తన ఊరువులను చరుచుకుని కనీసం నా వైపు కూడా చూడక పరదృష్టి కలిగి ఉన్నాడు గనుక ఏర్వు పైన చరుచుకుని నన్ను నిర్లక్ష్యం చేశాడో రాబోయే యుద్ధ భూమిలో ఆ ఊరు భీమశేనుని మహాగథ చేత చీల్చబడుగా ఎవరన్నారండి మాట మైత్రేయుడు అన్నాడు మైత్రేయుడు వస్తాడు మైత్రేయుడు తేలుస్తాడు అని వ్యాసుడు చెప్పింది ఏమిటండి ఇదిగో ఇది తాను శిపిస్తే ఎవరిని చెప్పించినట్టు మనవాణ్ణి చెప్పించినట్టు దుర్యోధనుడు ఎవడండి మనవడే అందుకోసం నేను కాదు వాడికి ఎటు తప్పదు కనుక వాడి చేత పెట్టించాలి అని రూటు మార్చాడు ఎవరు వ్యాసభగవానుడు మైత్రేయుని శాపం ఎప్పుడైతే అయ్యిందో వెంటనే కాళ్ళ మీద పడ్డాడు అంధ ప్రజాపతి అన్నారండి గొప్ప పేరు పెట్టారు వాడికి ఏమై అంధ ప్రజాపతి వాడక్కడే అంధులు కాదు ప్రజలు కూడా అంధులే ఏమండి అంధ ప్రజాపతి అన్నారు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు కాళ్ళ మీద పడ్డాడు నేను చెప్పినట్లుగా కనుక చేయగలిగితే ఈ శాపము ప్రవర్తింపబడదు అనుసరించకపోతే మాత్రం అవశ్యం అనుభోక్తవ్యం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి మైత్రేయుడు బయలుదేరాడు పాండవులు అక్కడి నుంచి కామ్యకవనానికి బయలుదేరారు అరణ్యంలో ఆకా అంతమంది బ్రాహ్మణులను వెంట పెట్టుకుని వచ్చారు ఏమండి అనేక మంది ఋషులు అక్కడికి చేరారు వశిష్ఠుడు కూడా వచ్చినట్టుగా చెప్పాడు వ్యాసపగవారు ఏమండి వచ్చినటువంటి ఆ వశిష్ఠుడు నల ఉపదేశం చేశాడు ఎవరికి ధర్మానందనకు ఏం చెప్పాడో సాయంకాలం ఐదున్నర గంటలకు మనం మనవి చేసుకుందాం దివ్యమైనటువంటి నల చరిత్ర ఎందుకంటే ఈ నల చరిత్ర ఆ నలమహారాజుని ఆ కర్కోటకుడిని ఆ దమయంతిని వీళ్ళందరినీ కనుక తలుచుకుంటే వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలు కలిపురుషుడు మన దగ్గరికి రావడానికి భయపడతాడు పెద్దలు చెబుతారు అందువల్ల ఆ కలిపురుషుడు మన దగ్గరికి వస్తే కదా మనకి కష్టాలు ఏర్పడేది వాడు మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఆ చరిత్రను ఖచ్చితంగా వినాలి కనుక సాయంకాలం కూడా అందరూ వచ్చి ఆ చరిత్రను శ్రవణం అయ్యా మాట్లాడతారా అండి పాడతారా వాడు పాడలేదు కదా పొద్దున మీరు పాడతారా పాడండి ఇంకెవరు పాడేవాళ్ళు లేరు మీరిద్దరే ఆ ఎవరు మాట్లాడు ఇప్పటిదాకానే మాట్లాడాముగా స్థిజా పరిపాలయంతా అపుత్రిణి సౌత్రిణ అతను మన్మహాభారత ప్రవచన శ్రవణ సప్లం లోక కళ్యాణార్థం ది రాధాకృష్ణ దివ్య చరణ్ అనసూయమాత దివ్య చరణిందర్పణమస్తు